సహనోనక్ వీర్యంవై తేజస్వినీతమస్ మావిషావహ శాంతిశాంతిశాన్ని అఖండ ఆనందరూపస్ తనందలవాశ్రిత బ్రహ్మాద్యా తారతమ్యేన భవంతి ఆనందినో అఖిలా అంటే బ్రహ్మాద్యా తారతమ్యేన బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర ఉపేంద్రాదీ దేవతలందరూ ఎవరైతే ఉన్నారో తారతమ్యం చేత వీళ్ళందరూ ఆనందాన్ని పొందుతున్నారు తారతమ్యాలు ఉన్నాయి బ్రహ్మ యొక్క ఆనందం విష్ణువుకు ఉండదు విష్ణువు యొక్క ఆనందం రుద్రుడి దగ్గర ఉండదు రుద్రుడి దగ్గర ఆనందం ఇంద్రుడి దగ్గర ఉండదు మనకి పురాణ గాథల్లో కూడా తెలుస్తుంది ఏదైనా ఇబ్బంది వస్తే దేవతలు ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు ఇంద్రుడికే ఇబ్బంది వస్తే విష్ణువు దగ్గరికి వెళ్తారు ఒక్కోసారి విష్ణువు తీర్చకపోతే శివుడి దగ్గరికి వెళదామని తీసుకెళ్తారు వీళ్ళందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు బ్రహ్మగారు అక్కడికి వస్తారు అంటే వాళ్ళ యొక్క శక్తి కానీ వాళ్ళ యొక్క ఇది కానీ దే ఆర్ లిమిటెడ్ బై నేచర్ దే ఆర్ కండీషన్డ్ దే ఆర్ లిమిటెడ్ వాళ్ళ వాళ్ళ ఉపాధికి తగ్గట్టుగా ఆ యొక్క శక్తి సామర్థ్యం ఉందని మనకు పురాణగాథల్లో కూడా చెప్తున్నాయి అలాగనే వాళ్ళ యొక్క పదవికి తగ్గట్టుగా ఆనందం ఉంటుంది అక్కడ అది పదవికి ఉండే లభించే ఆనందమే కానీ ఆ తారతమ్యం స్వాత్మానందం కాదు కానీ ఆత్మవేత్త యొక్క ఆనందం ఎలా ఉంటుంది అనంటే అంటే అఖండ ఆనందరూపస్య అఖండమైనటువంటి ఆనందం వాడి దాంట్లో ఖండన లేదు బ్రహ్మగారికి విష్ణువు గారికి మధ్య ఖండన ఉండొచ్చు విష్ణువుకి రుద్రుడికి మధ్య ఖండన ఉండొచ్చు రుద్రుడికి ఇంద్రుడికి మధ్య ఖండనం ఉండొచ్చు భేదం ఉండొచ్చు కానీ ఆత్మవేత్త ఆ బ్రహ్మజ్ఞానికి అఖండత లేదు అఖండ అందుకనే ఉపనిషత్తు కూడా ఏమంటుందని ఒక ఆనంద మీమాంస చేసింది మీమాంస అంటే విచారణ ఈ ఆనందం ఎలాంటిది అనేటువంటి విచారణ చేస్తే ఇక్కడ ఉపనిషత్తు అంటుంది ఎలా ఉంటుంది మొట్టమొదట అసలు ఈ లోకంలో గొప్ప ఆనందం ఎలా ఉంటుంది ఏవే ఉంటే గొప్ప ఆనందంగా ఉంటుందో దాని గురించి ఒకసారి చెప్పింది ఏంటనంటే యువాధు యువాధ్యాయకహ ఒక వ్యక్తిని తీసుకుంది ఒక కొలత ఉండాలి కదా ఏదో ఒకటి మొదలు పెట్టాలంటే అనంతాన్ని ఒకసారి చూపించలేం కదా కొలత పెట్టుకుంటూ తీసుకెళ్తే అనంతం దగ్గరికి చేరుకుంటాం ఇంకా కొలత పెట్టలేని స్థాయికి వెళ్ళిపోతే అది అనంతం అనుకుంటాం కాబట్టి ఇక్కడ ముందు కొలత ఏంటని అంటే యువాస్యాత్ ఒక యువకుడు మంచి యువకుడు యవ్వనంలో ఉన్నాడు యవ్వనం అని అంటే ఏంటంటే దానికి గుర్తు ఈ బుగ్గలు పింకిష్ షేడ్లో ఉంటాయట అర్థమైందండి బుగ్గలు ఉంటాయి చూసారండి ఇక్కడిక్కడ ఆ పింక్ తగులుతూ ఉంటుంది చిన్నది అది తగ్గిపోయిందని అంటే యవ్వనం అయిపోయిందని అర్థం అని చాలామంది చెప్తుంటారు అది కాబట్టి అలాగ మంచి యవ్వనంలో ఉన్నాడు రక్తం ఉడుకు రక్తం యువాస్యాత్ సాధు వాడు ఎలాంటి వాడు యో ఉడుకు రక్తంగదాని దాని ఇష్టం వచ్చినట్టు ఉండేవాడు కాదు సాధు అంటే మంచి శమదమాది గుణాలు కలిగినటువంటి వ్యక్తి ధార్మికుడు ఎలాంటి వాడు ఇంకా అంతేకాకుండా అధ్యాయక అంటే చక్కగా వేదశాస్త్రాలని అధ్యయనం చేసినవాడు ఈ మూడు గుణాలు ఎలా ఉంటాయండి వేదశాస్త్రాదుల్ని అధ్యయనం చేసి సాధు అంటే చక్కటి ధార్మికత వివేకము కలిగినటువంటి వ్యక్తి అయి మంచి అవనంలో ఉన్నాడు అంతే కాదు శిష్టో దృడిష్ఠో బలిష్టహా ఆ అంటే వాడు ఏదైతే కోరుకుంటే ఆ కోరికలను నెరవేరిపోతున్నాయి దృఢిష్టహా దృఢమైనటువంటి దేహదారుఢ్యం కలిగిన వాడు మంచి బలాఢ్యుడు ఇవన్నీ ఉన్నాయి ఎన్ని గుణాలు చెప్పారు చూడండి ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉంటే వాడికి ఏమైనా లోకంలో అడ్డు ఉంటుందా అలాంటి వ్యక్తికి సర్వేయం పృథివీ సర్వావిత్తస్య పూర్ణ సార్ ఈ సమస్త పృథివీ అంటే ఇప్పుడు మనకి ఏదైతే భూమి అని కనిపిస్తుందో ఈ మొత్తం ఇదిలో దేశాలు లేదు ఖండాలు లేదు ద్వీపాలు లేదు మొత్తం అంతా మొత్తం భూమి వాడికి అపచెప్పాం ఈ భూమండలం అంతా నీదే ఇక్కడున్నటువంటి ఆస్తి సంపద మనుషులు పశువులు పక్షులు జంతువులు చెట్లు పుట్టలు కొండలు నదులు అన్ని నీవే నువ్వే ఎలుకో ఇంక వాడికి ఏంటండి అందుకని ఉపనిషత్తు అంటుంది యువా సత్ సాధు యువాధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట సర్వే ఇయం పృథివీ స ఏకో మానుష ఆనంద అది ఒక మనిషి యొక్క ఆనందం అసలు ఈ లోకంలో మనం ఎవరు ఊహించలేము అది అసలు దాంట్లో వెయ్యో వెయ్యో భాగంలో వందో వంతులో ఒక్క వంతున్నా మనకు చాలు అంత లేకనే ఏడుస్తున్నాం అది కావాలి కావాలి ఇప్పుడు వాడికి అన్నీ ఇచ్చేసింది అనుకోండి ఉపనిషత్తు అంటుంది అది కొలత కాదయ్యా అది అనంతం కాదు అది పర్మినెంట్ కాదు అది అదే అల్టిమేట్ కాదు స ఏకో మానుష ఆనంద అది ఈ మనుషులందరూ కోరుకునే ఆనందం అది ఈ లోకల్లో అలా ఉండాలని కానీ శ్రోత్రియస్య చాకామహ తేయే శతం మానుష ఆనంద స ఏకో ఆజానజానా దేవా చూడండి ఈ మనిషి యొక్క ఆనందాన్ని వందరెట్లు గనుక గుణిస్తే వందరెట్లు గనుక దీన్ని గుణిస్తే ఎంత ఉంటుందో అంత ఆజానజానాం దేవానామానందజానజాన దేవ దేవుడనేటువంటి ఆ దేవత దగ్గర ఉంటుందట దీనికి ఓహో అయితే అది గొప్ప ఏమోనండి నో సఏకో ఈ ఆజానజానదేవుడి దగ్గర ఉన్నటువంటి ఈ వందరెట్లు ఆ ఆనందాన్ని వందరెట్లు గుణిస్తే అంత ఆనందం కర్మదేవుడి దగ్గర ఉందట అబ్బా అయితే ఇంకతను చాలా ఏమో కాదు శ్రోత్రియస్ చాకామహ త చూడండి ఈ పదం గుర్తుపెట్టుకోండి ఈ శ్రోత్రియస్యచామహతస్య కామహతస్య కాదు అకామహతడు శ్రోత్రియుడు శ్రోత్రియుడై ఉన్న వాడికి కామము చేత బాధింపబడినటువంటి వ్యక్తి అకామహతుడు ఎవరైతే ఉంటాడో వాడికి వీటన్నిటికంటే ఎక్కువ అని ఆకరణ చెప్తుంది ఇది మధ్య వస్తూ ఉంటుంది ప్రతిదానికి మధ్యలో ఆనందమీమాంస అయితే కర్మదేవుడి దగ్గర అంత ఆనందం ఉందండి మనుష్యానందం కంటే వందరెట్లు ఆజానజానదేవుడి దగ్గర దానికంటే అతని దగ్గర ఉన్న ఆనందం కంటే వంద రెట్లు కర్మదేవుడి దగ్గరుంది ఆహా అది అల్టిమేట్ కాదు ఇంకేంటి తేయే శతం కర్మదేవానామానందా స ఏకో దేవానామానంద కర్మదేవుల దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని వందరెట్లు కనుక గుణిస్తే ఎంత ఉంటుందో అంత దేవతల దగ్గర ఉంటుందట ఈ దేవతలు ఉన్నారే ఆ దేవతల దగ్గర ఉంటుంది ఆహా అయితే దేవతలు అల్టిమేటా నో తేయే శతం దేవానామానంద ఏకో ఇంద్రస్యానంద ఈ దేవతల దగ్గరుండే ఆనందం ఉందే దాన్ని వందరెట్లు గుణిస్తే ఇంద్రుడి దగ్గర అయితే అదే గొప్పదేమో బా ఇంద్ర పదవి ఐంద్ర పదవి ఇంకా అసలు అంతకంటే ఏంటి దేవేంద్ర పదవి ఏమిటి అంతకంటే హే శతం ఇంద్రస్యానంద ఏకో బృహస్పతేరానంద ఇంద్రుడికి గురువు బృహస్పతి కదా ఆ బృహస్పతి చెప్పినట్టు ఇంద్రుడు వినాలి లేకపోతే దెబ్బతింటాడు వాడు అందుకని ఇంద్రుడికి వందరెట్లు ఆనందం ఇంద్రుడి కంటే బృహస్పతి దగ్గరుంది చూడండి అయితే బృహస్పతి నండి తేయే శతం బృహస్పతేరానంద ఏకో బ్రహ్మణ ఆనంద అది ఒక ఆ బృహస్పతి దగ్గరుండే ఆనందం బ్రహ్మణ ఆనంద దాన్ని పెంచితే అంటే గురువుకి వంద రెట్లు పెంచితే బృహస్పతికి అంటే ఇంక అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంక ఇంద్రుడు ఈ సృష్టికి ఈ మొత్తం యావత్ సృష్టికి ఇంద్రుడే అధిపతి ఇంతే కదా ఇంద్రో మాయాభి పురురూప ఇయ్యతే అందుకనే వేదాలంతా కూడా శివుణ్ణి ఎంత కీర్తించాయో తెలియదు కానీ విష్ణువుని ఎంత కీర్తించాయో తెలియదు కానీ అమ్మవారిని ఎంత కీర్తించాయో తెలియదు కానీ వేద మంత్రాలన్నీ కూడా ఇంద్రుణ్ణి ఎక్కువగా కీర్తిస్తూ ఉంటాయి ఇంద్రుడికే యజ్ఞయాగాది క్రతువులు చెప్పబడింది అందుకనే అటువంటి ఇంద్రుడికి అహంకారం వచ్చినప్పుడు కృష్ణుడు అంటాడు అతనికి పూజలు చేయకండి వాడికి పుట్టింది లోపల పురుగు కుట్టింది మీరెవరిప్పుడు వాడికి పూజలు చేయకండి అంటే వాడు కోపగించుకుంటాడు అప్పుడు వీడేవాడు ఆఫ్టర్ ఆల్ ఒక కృష్ణుడు నాకు పూజలు చేయొద్దంటాడు అని వాడు అన్నీ చూపిస్తాడు అక్కడ వాడి ప్రతాపం అప్పుడు కృష్ణుడి దగ్గరికి అందరూ ఊరంతా వచ్చి బాబో ఇదేంటి భీభత్సం ఈ ప్రకృతి వైపరీత్యం ఇలా జరిగిపోతుంది మీరేమో ఇంద్రుడి పూజ ఆపేయమన్నారు అతనికి అహంకారం పుట్టిందో మమకారం పుట్టిందో తేలు కుట్టిందో పాము కుట్టిందో మాకెందుకండి మమ్మల్ని ఏదో వాడు చల్లగా చూస్తున్నాడు మీరొచ్చి వాడికి అహంకారం బయలుదేరింది మీరేం పూజలు చేయకండి అని ఆపేయమన్నారు మేమందరం ఆపేశాం వాడు చూసారా ఇప్పుడు మా తిరగబడుతున్నాడు ఇప్పుడు ప్రకృతి భీభత్సం వస్తుంది ఏం కంగారు పడకండి నేనున్నాను ఎద్దాడినా చిటికన వేలితో అంటే ఈ సృష్టిలో బాగా ఆలోచించండి ఇంద్రుడు సకల దేవతలకి కూడా అధిపతి దేవతలందరూ ఈ సృష్టిలో ఒక్కొక్క విభాగానికి అధిపతులైతే ఒక్కొక్క విభాగానికి అధిపతులైతే ఇంద్రుడెవరు రాజు దేవతలకి రాజు అతను ఇంద్రుడంటే సామాన్యంగా లెక్క వేయకండి ఆ ఇంద్ర పదవి లభించాలంటే శతక్రతువులు వంద క్రతువులు చేయాలి కొన్ని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి అప్పుడు కానీ ఇంద్రుడు కాలేడు అటువంటిది ఆ ఇంద్రుణ్ణి ఇక్కడ గుణిస్తే వందరెట్లు ఆ ఆనందం బృహస్పతి దగ్గర ఉంది గురువు దగ్గర ఆ బృహస్పతికి వందరెట్లు ఆనందాన్ని గుణిస్తే ఆయన ఆనందాన్ని ఇంక అసలు అది అపరిమితమైపోయింది ఇంక అసలు దాన్ని కొలత పెట్టలేని స్థాయికి వెళ్ళిపోయింది ఇంద్రుడిదే మనం కొలత పెట్టలేం దాన్ని వందరెట్లు వేసుకోండి అన్నారు ఉజ్జాయింపుగా వేసుకుంటే అది బృహస్పతి అన్నారు ఇంకా అంతేనా కొలత పెట్టలేం ఇంకేదైనా చూడండి ఇంకొక మాట ఉపనిషత్తు ఇంకొక అడుగు ముందుకెళ్ళింది బృహస్పతి యొక్క ఆనందాన్ని వంద రెట్లు కొలత పెట్టింది కొలత పెడితే ఏమైంది అక్కడ అదేమైపోయింది బ్రహ్మానందమైంది ఇక ఆ బ్రహ్మానందాన్ని కొలత పెట్టగలమా లేదు దాన్ని గుణించగలమా లేదు అది అఖండానందం అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఉపనిషత్తు ఆగిపోయి ఇంకా కొలత పెట్టలేనయ్యా నా వల్ల అవ్వదు లేదు కొలత పెట్టడానికి ఇంకా అవకాశం లేదు మొత్తం నిండిపోయింది మొత్తం పరిపూర్ణమైపోయింది ఆనందం ఇంకేం లేదు అని ఉపనిషన్మంత్రమంటుంది సాయపురుషే యాసా వాదిత్యే స ఏక సవిత్ అస్మాకాత్ ప్రేత అన్నమయమాత్మానముపక్రామతి ప్రాణమయమాత్మానముపక్రామతి మనోమయమాత్నముప్రామతి విజ్ఞానమయమాత్నముప్రామతి ఆనందమయమాత్మానముప్రామతి ఇమాన్ లోకాన్ కామాన్ని కామూ్యను సంచర ఏతత్సాయస్ హా హా అహమన్నమహమన్నమహమన్నహమన్నాదో ఉపనిషత్తు అంటుంది ఇంత క్లీన్ స్టేట్మెంట్ చూడండి ఎంత స్పష్టమైనటువంటి నడక చూడండి ఉపనిషత్తు ఎవరి దగ్గర ఉంటుందండి ఆ బ్రహ్మానందం అక్కడ ఎవరండి అని అంటే వ్యక్తి ఎవడు లేడయ్యా ఎవడైతే ఈ భూలోకంలో సకలాన్ని త్యజించి గురువు నడిపిన మార్గంలో వెళ్ళి ఆత్మ ఆత్మతత్వానుభూతి పొందినటువంటి విక్తే ఆ బ్రహ్మానంద స్థితిని పొందునవాడు. వాడి ముందు బృహస్పతి ఆనందము దిగదుడిపే ఇంద్రుడి ఆనందము దిగదుడిపే దేవతల ఆనందము దిగదుడిపే కర్మదేవతల ఆనందం దిగదుడిపే ఆజాన దేవతల యొక్క ఆనందం దిగదుడిపే బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతల యొక్క ఆనందం కూడా అల్పములే అవన్నీ ఖండా విడిది వీడిది రూపస్య తస్య ఆనందలవాశ్రిత చూడండి ఒక బొట్టు కూడా ఉండదట వాళ్ళ దగ్గర ఈయన ఆనందంలో ఒక బొట్టు ఆనందం కూడా వాళ్ళకి దొరికితే చాలా ఎక్కువ అందుకే దాని గురించే పరమేశ్వరుడు కూడా యోగస్థితిని ఆ ధ్యానస్థితిని అవలంబిస్తున్నాడు మహావిష్ణు ఇలా అనంతశనంలో ఎక్కడ ఉన్నాడనమాట అనంతశ్చేతే అంటే అనంతమై వ్యాప్తి చెంది ఉన్నాడు అని అర్థం అనంతశైనం అంటే అనంతంగా పడుకున్నాడండి ఇంక లేవనే లేవడని కాదు అర్థం అక్కడ ఇంక వాడు ఏకంగా నిద్రేనండి ఆ మహావిష్ణువు ఇంకా లేవడని కాదు అంత ముద్దు ఏంటండి అంత సోంబేర్ ఏంటండి అనంతశైనం ఏంటండి ఇంకెప్పటికీ అలా పడుకునే ఉంటాడని కాదు అనంతశేతే అనంతమై వ్యాప్తి చెంది సకలాన్ని కూడా వ్యాప్తి చెంది శేతే అంటే అక్కడ ఎలా ఉన్నాడు ఆ బ్రహ్మానందానుభూతిని తన స్వరూపానందాన్ని పొందుతూ ఉన్నాడు బస్ అది ఒక్క శ్రీరంగంలో ఉంటుంది ఇక్కడ కూడా నేను వెళ్ళాం అలా చూశాడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి ఇలా అంటాం ఆడేం పట్టించుకోడు బ్రహ్మానంద స్థితిలో ఉన్నాడు కదా అంటే మనకు చెప్పడం ఏంటంటే అబ్బాయి మీరిన్ని వ్యాపకాలు వ్యవహారాలు చేశార్రా ఇన్ని చేసినా మీకు సుఖం లేదు నేను ఇన్ని అవతారాలు ఎత్తాను ఇప్పుడు హాయిగా ఉన్నాను చూడండి మీరు కూడా అలా హాయిగా రాత్రి పూటే ఉండగలరా ఈ లోకల్లో హాయిగా ఉండాలంటే ఊరికే ఉంటే ఆనందం ఊరిలో అన్నీ అందుకే ఒకసారి రమణ మహర్షి దగ్గరికి ఆయన దగ్గరికి ఒక ఆయన వెళ్ళి స్వామి నాకు శాంతి కావాలి స్వామి నాకు శాంతి కావాలి ఆయన అలా కృపాపూర్ణ నేత్రం అయింది ఆనందం స్వామి నాకు శాంతి కావాలండి స్వామి ప్లీజ్ నేను అడిగిందానికి చెప్పండి శాంతి కావాలి అంటే ఆయన సుమ్మాయిరప్ప ఏమన్నారు సుమ్మ ఇరప్ప గొప్ప ఉపదేశం అంది అంటే ఊరుకుంటే శాంతి ఊర్లో అన్నీ కెలుక్కుంటే అశాంతి శాంతికి ఏమైనా చేయాలా హాయిగా అలా నిర్మలంగా ఉంటే శాంతి అశాంతికే ఏదైనా చేసుకోవాలి కదా అవునా కాదా మనం ప్రశాంతంగా ఉండడానికి శాంతంగా ఉండడానికి ఏం చేయాలి చెప్పండి ఏమీ చేయకుండా ఉంటే శాంతి ఏదైనా చేస్తే అశాంతి రాత్రిపూట హాయిగా పడుకున్నారు ఆనందంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు ఇంక అసలు తిరుగులేదు ఉదయం లేచిన తర్వాత ఎందుకు ఇది పోయింది ఏదో చేస్తున్నాం అందుకనే నేను స్పందన మొదలైంది ఇంకైంది ఇంకా వాడు ఉరుకుంటాడా ఏ ఒక్కటి లేస్తే సమస్తము లేచి కూర్చుంటుందో వాడు వాడు లేచాడు వాడు లేచి సమస్తాన్ని లేపాడు లేపిపోని దాన్ని అక్కడే ఉంచి వాడు వాడుగా స్పందిస్తున్నాడా లేదు అన్నిటితో తదాత్మ్యం చెందాడు అన్నిటితో కలబడ్డాడు అన్నింటినీ నెత్తినేసుకున్నాడు పులువుకున్నాడు పాముకున్నాడు ఇంకో అలజడి ఉద్వేగం ఉరుకులు పరుకులు హోరు పోరు చోరు ఇంకంతా అయింది ఇంకా రాత్రి అంతా అయిపోయిన తర్వాత పడిపోయాడు అనంతశైతే అనంత శయనం కొంతమంది పడుకున్నప్పుడు ఇలా పడుకుంటారండి ఇలానే హాయిగా రెండు కాళ్ళు జాపి అనంతశనం అది అనంతశయనం అనంటే అర్థం ఏంటంటే శయనము అనంటే ఏమని అర్థం పడుకోవడమని అందుకనే అది ఆసనం శయనం అనేది ఆసనం అనంత ఆసనం ఏంటది ఉండదు అంటే శరీరము ఇలా పడుకుంది కానీ వీడు అనంత తత్వానికి వెళ్ళిపోయాడు ఇంతవరకు పరిమితమై ఉన్నాడు మేలుకున్నప్పుడు ఇదిగో నేను పరిపూర్ణానంద నా శరీరం అది వేరు అది సుబ్బారావు ఇది అప్పారావు ఇది సుబ్బమ్మ అది ఎల్లమ్మ ఇది ఆడావిడ వీడు మగవాడు వీడు పండితుడు పామరుడు భేదాలు వచ్చాయి నిద్రలో అనంతమైపోయాడు భేదాలన్నీ పోయాయి అది మహావిష్ణువు అలా ఉన్నాడు అనంతశనం అంటే దాన్ని వాచ్యార్థంగా తీసుకోకుండా అనంతశనం అటండి మహావిష్ణు అంటే ఏంటి అనంతశనం ఏంటి కాదు ఉపాధి ఉన్నంత వరకు వాడు అంత శయనం అంతంత మాత్రం శయనమే ఉపాధి తొలగింది తనలో ఆ నేను అనేటువంటి స్పందన లేదు ఇంకా ఇక ఆ వైయక్తికమైనటువంటి ఆ ఆ ఉనికి లేదు ఆ వ్యక్తిత్వానికి ఉనికి లేదు అదే పరిపూర్ణమై ఉంది అది అనంతమయ్యుంది కాబట్టి అనంతతత్వమై భాషిస్తున్నాడనమాట అది అనంతశయనానికి అర్థం అర్థమైందే అనంతశనానికి అర్థం అది కాబట్టి ఇక్కడ కూడా అఖండానందరూపస్య తనందలవాశ్రిత శ్రోత్రియస్య అకామహ తస్యా ఎవరికండి ఆ బ్రహ్మానందం లభిస్తుంది స్వామి శ్రోత్రియస్య శ్రోత్రియుడైనటువంటి వాడు అంటే శ్రోత్రియ శబ్దానికి అర్థమేంటే ఛందో అధితే స శ్రోత్రి సశ్రోత్రియ శ్రోత్రియుడండి అంటే ఏంటనంటే అతను ఈ శాఖలని అధ్యయనం చేసి వాటి నిత్యనైమిత్తిక కర్మానుష్ఠానాల్ని ఆచరించి ఆ కర్మలను చూస్తూ ఆ కర్మలలో ఏ రకమైనటువంటి మోక్షానికి మార్గం లేదని గ్రహించి మోక్షానికి హేతువైనటువంటి జ్ఞానాన్ని గురువుని ఆశ్రయించి పొంది ఆ బ్రహ్మనిష్టత్వాన్ని పొందినటువంటి వాడు అకామహతుడు అంటే బ్రహ్మనిష్ఠుడు అని అర్థం అక్కడ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆ వ్యక్తికే ఈ బ్రహ్మానంద స్థితి లభిస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవడైతే గురువో వాడు శ్రోత్రియుడై ఉండాలి ఇక్కడ మనకు వేదం ఖచ్చితంగా చెప్తుంది శ్రోత్రియుడు కాని వాడు కేవలం నాలుగు నాలుగు వేదాంత ముక్కలు చెప్పేటువంటి వాడు మనకు అక్కర్లేదు వేదశాఖల్ని అధ్యయనం చేయాలి సాంప్రదాయవ వేత్త అయి ఉండాలి ఆ సాంప్రదాయాన్ని ఆచరించాలి అనుష్ఠించాలి అతనే గురువు మీరు ఒప్పుకోకపోతే అనవసరం నేను ఒప్పుకోనండి అని అంటే ఓకే వెరీ గుడ్ వెళ్ళండి గుడ్ వెళ్ళు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయ్యుంటేనే అందులో మొట్టమొదటి ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి నువ్వు శ్రోత్రియుడువా కాదు వెళ్ళు గెటౌట్ బ్రహ్మనిష్టత్వం ఉందో లేదో ఎలా తెలుస్తుంది ముందే శ్రోత్రియత్వమే లేదే ఇక నువ్వు బ్రహ్మనిష్ఠుడు ఎలా అవుతావు నో కాబట్టి ఉపనిషత్ తొప్పుకోదు శ్రోత్రియు అయ్యుండాలి శ్రోత్రియస్యచామహత్య శ్రోత్రియ శబ్దానికి అర్థం ఏంటంటే శృతిని అధ్యయనం చేసినవాడు శృతి అనుగ్రహాన్ని పూర్ణంగా పొందినవాడు అర్థమైందండి శృతి యొక్క అనుగ్రహాన్ని పొందేవాడు పూర్ణంగా వాడే లోపలికి వెళ్ళగలడు బ్రహ్మనిష్టత్వానికి అర్హుడవుతాడు కాబట్టి ఇక్కడ శ్రోత్రియస్యచామహత్య ఎలాగండి వాడు శ్రోత్రియత్వం లేకుండా కేవలం ఈ జన్మలో ఏదో వేదాంతం విచారణ చేశాడంటే ఉపమానంగా తీసుకోకండి దాన్ని రమణ మహర్షి ఉన్నారు కదండి రమణ మహర్షిని మనం ఉపమానంగా తీసుకుంటే మీరు రమణ మహర్షిలా గోచిపెట్టు కూర్చున్నారా చెప్పండి చెప్పండి ఏ మీకు ఇంకా దేహాభిమానం ఎందుకు పోలేదు ఇంకా అది కావాలి ఇది కావాలి ఎందుకు అభిమానం పోలేదు ఇంకా బిరుదులు కావాలి పేర్లు కావాలి కీర్తి కావాలి పెద్ద పెద్ద భవంతులు కావాలి అవి కావాలి ఇవి కావాలి రమణ మహర్షికి ఏం లేదు హాయిగా గోచిపెట్టుకు కూర్చున్నాడు ఆయన నిజంగా రమణ మహర్షిని శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అన్నదానికి కూడా సరిపోదు అసలు ఆ పదాలే ఆయన ముందు దిగదుడిపైపోతాయి ఆ స్థితి ఆయన్ని ఆయనతో మనం కంపేర్ చేసుకోవడం ఏంటి రమణ మహర్షి గారి గురువు లేదండి నాకు కూడా లేరండి ఏంటిది రమణ మహర్షి గోచిపెట్టుకున్నారు నువ్వు పెట్టుకో అన్ని వదిలేసి నువ్వు చెట్టు కింద కూర్చోవు నువ్వు ఒక ఏళ్ళు ఏమీ తినకుండా గుహలో కూర్చోవు తపస్సు చేయి మౌనం పాటించు ఎవరిని చూడకు అప్పుడు మాట్లాడును నువ్వు అప్పుడు నువ్వు మాట్లాడక్కర్లేదు ప్రపంచమే నీ గురించి మాట్లాడుకుంటుంది ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి గురించి రమణ మహర్షి ఎప్పుడు తన గురించి చెప్పుకోలేదు చెప్పండి అతనికి పేరు కూడా అసలు ఎవరో పెట్టుకున్నారండి బ్రాహ్మణ స్వామి అని ఒకరు కుమారస్వామి అని ఒకళ్ళు మహర్షి అని ఒకళ్ళు రమణ అని ఒకళ్ళు భగవాన్ ఒకళ్ళు ఆయన నవ్వుకునేవారు ఆ ఆ స్థితిని నేను అదే అంటున్నాను ఈ సృష్టిలో బ్రహ్మస్వరూపానికి ఒక రూపం గీస్తే అది రమణ మహర్షి బ్రహ్మ పదార్థానికి ఒక రూపాన్ని గీస్తే అది రమణుడే ఇంకా అందులో అనుమానం లేదు ఎటువంటి అనుమానం లేదు నిష్కల్మైనటువంటి బ్రహ్మ పదార్థం అది ఇంకా చాలామంది పరమాచారులు పరమాచారులు అంటారు నో డౌట్ నాకు ఆయన అంటే చాలా గురి కానీ రమణ మహర్షిని ఆయన్ని పక్కకు పెడితే నేను రమణ మహర్షి గారికి మొగ్గు చూపుతాను ఎందుకనంటే ఇంకా పరమాచారుల వారికి ఆ పీఠము ఆ ఆ ఉపాధి ఇంకా ఆ బ్రాహ్మణత్వం అది ఉంది నేను సద్బ్రాహ్మణున్నే కానీ నేను దాన్ని ఒప్పుకుంటాను కానీ ఇంకా పరమాచారుల వారి దగ్గర ఆ బ్రాహ్మణత్వం ఎందుకంటే ఉపాధి ఉందిగా ఆ పీఠం దాని నియమాలు ఉంటాయిగా అందుకని రమణ మహర్షి గారి దగ్గర అవి కూడా లేవు దాటిపోయింది అది అందుకే ఆయన ఉపదేశసారం వినండి ఏ స్థితిలో రాశారు ఆయన కానీ పరమాచారం అందుకని తక్కువని కాదు ఎవరు ప్రతి ఒక్కళ్ళు మహాత్ములే కానీ నా దృష్టిలో నా అనుభవంలో ఇంతవరకు నేను అధ్యయనం చేసినటువంటి వేదాంత చింతన అనుభవంలో పరమాచారు లాంటి వ్యక్తి ఉండరు నడిచే దేవుడే కానీ ఆయన బ్రహ్మస్వరూపం ఎవరు ఈయన దేవుడే అవ్వచ్చు కానీ ఆయన ఏంటి బ్రహ్మ పదార్థం ఆయన బ్రహ్మస్థితి అది బ్రాహ్మీస్థితి ఆ స్థితి అసలు ఇక్కడికి రాదండి రామకృష్ణ పరమహంస రమణ వీళ్ళందరిలో ఆ ఉపాధి భేదాలు కనపడలేదండి బ్రాహ్మణుడు వచ్చిన చండాలుడొచ్చిన పరమ కిరాతకుడు వచ్చిన ఎవరొచ్చినా చలించినటువంటి నిర్మల స్వరూపం అది కావాలండి అది కావాలంటే మనం అన్ని ఉపాధుల్ని దాటాలి ఈ పీఠాలు ఆశ్రమాలు మఠాలన్నీ వదిలియాలి అంతే వదిలి హాయిగా నిస్త్రేగుణ్యే పథివిచరతాం కో విధి కో నిషేధ ఎంత గొప్ప స్థితి మూడు గుణాలని దాటిపోవాలి నో డౌట్ పరమాచారుల వారు రజోతమో గుణాలన్నీ పోయాయి శుద్ధ సత్వస్వరూపం అది శుద్ధ సాత్విక పిండమది ఇంకా అందులో అనుమానం లేదు ఆయన దగ్గరికి వెళితే భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్టే కానీ బ్రహ్మత్వ సిద్ధి రమణుడే అది రమణుడు నేను చెప్తున్నాను అసలు నాకు ఉపనయనం చేసింది కంచివాళ్లే నాకు పరమాచారులు చాలా ఇష్టం ఇప్పటికీ నాకు ఆయన అంటే ఆయన స్మరిస్తాను కానీ శాస్త్రం ఒక గీత గీసిందంటే ఆ గీతలో చూడాలనుకున్నప్పుడు మటుకు రమణ అంతే ఫినిష్ ఒక రామకృష్ణ పరమహంస అంతే కానీ వాళ్ళని మనం గురువు వాళ్ళని మన ఆదర్శంగా తీసుకుని వాళ్ళకు గురువు లేరు నాకు గురువు లేరు అని అంటే నువ్వు గోచిపెట్టుకో నువ్వు అన్నం తినకు ఒక ఇరవై ఏళ్ళు మౌనంగా ఉండు మాట్లాడకు ఏమి కామిని కాంచనం కీర్తి అవి ఇవి ఇవి ఆ గోళా గందరగోళాలు ఆ అలజళ్ళు ఎత్తు పొలాలు పెట్టుకోకు రాచపుడు వస్తే ఇలా నిలబడి కోయి నాదేం శరీరం కాదన్నాడు ఆయన ఏంటిది ఆ స్థితి మనకు కాల్లో ముళ్ళు తీయాలంటేనే అనస్తా ఇచ్చి కూర్చోవాలి మనం ఊరంతా యాగీ చేస్తాం ఎక్కడుందా దేహాత్మభావం ఏంటి అది బ్రహ్మస్వరూపం అది కాబట్టి ఆ పరమాత్మ ఆ బ్రహ్మ శుద్ధ చైతన్యము ఒక రూపాన్ని ధరించి భూమిలో తిరిగిందని నా అభిప్రాయం అది ఒక్క రమణ మహర్షి నా అభిప్రాయం నా అనుభూతి కూడా అందుకనే ఆ అరుణాచలంలోకి వెళ్ళి ఆ ఉపదేశ సారాన్ని చెప్తుంటే ఆ ఆఖరి నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోను ఎవరికి ఏదైపోయినా కూడా నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఆ ఉపదేశ సారం అయిపోయేటప్పుడు ఆ ఆఖరి చరణాలు వచ్చినప్పుడు నా కళ్ళ మని వచ్చింది అంటే ఆయన స్థితి అలాంటిది ఆయన యొక్క స్వరూపం అలాంటిది అక్కడ విన్న ఐదు మంది పండిత పామరులందరూ కూడా ఆ స్థితిని ఆ ఆత్మీయస్థితిని ఆత్మైక్య స్థితిని అనుభూతి పొందాం అక్కడ అందరం కలిపి కాబట్టి ఈ సృష్టిలో ఒక చైతన్యం అది మహా చైతన్యం దానికి ఒక ఉపాధి లేదు దానికి ఏదీ లేదు కాబట్టి ఇక్కడ అంటే మనం ఒకరిని కొలత పెట్టే గొప్పవాళ్ళం అసలు కానే కాదు కాబట్టి శాస్త్రం ఇస్తుంది కొన్ని కొలతలు దాని నుంచి చూస్తే అది మనం అజ్ఞానం అనుకోండి పర్లేదు అనుకున్నా బట్ శుద్ధమైనటువంటి ఆ బ్రహ్మచైతన్యం అది రమణ శుద్ధమైన బ్రహ్మచైతన్యం ఆయన అసలు ఊహించలేమండి వర్ణించలేమని అటువంటి స్వరూపం నిర్గుణ స్వరూపం అది బ్రతికున్న నిర్గుణమది సజీవ నిర్గుణమది కదా కాబట్టి ఇక్కడ బ్రహ్మాద్యాస్తారతమ్యేన భవంత్యానందినో అఖిలాంతి ఆనందిన అఖిలాహ అఖిలములైనటువంటి సమస్తము కూడా ి బ్రహ్మాద్యాహ తారతమ్యన బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర ఉపేంద్రాదీ దేవతలు అనేటువంటి తారతమ్యాలతోటి ఆనందిన అఖిల సరే ఇక్కడ ఏంటంటే సరేనండి ఇది ఈ బ్రహ్మత్వం అనేటువంటిది సర్వత్రా నిండి నిబుడీకృతమైంది కదా అంతటా నిండి నిపుడీకృతమైంది కదా ఇక్కడ నవ్వుకోవాల్సి వస్తుంది ఇదంతా బ్రహ్మమే అన్నప్పుడు ఆ శబ్దాలని విచారణ చేయండి ఇదంతా అంటున్నావు మరి అది అది బ్రహ్మమేనండి మరి అంతా ఇదంతా బ్రహ్మమైనప్పుడు ఇది అనే శబ్దం ఎందుకు ఇది అనేది తీసే ఇది అంటే మళ్ళీ అక్కడ ఆబ్జెక్టిఫై చేస్తున్నావు మళ్ళీ దాన్ని వేరు చేస్తున్నావు ఇది అది ఏది అదే ఇదే కాదు ఇది తీసేయి ఇప్పుడు ఏముంది ఆ శబ్దంలో అంతా బ్రహ్మమే అంతా బ్రహ్మమైనప్పుడు అంతా కొంత ఎంత విన్నెందుకు అది కూడా తీసేయండి ఎంత మిగిలింది ఇప్పుడు బ్రహ్మమే బ్రహ్మమే మిగులున్నప్పుడు ఇంకా బ్రహ్మమే అనే శబ్దం ఎందుకు ఉండేది ఒకటే అది కూడా తీసే ఏమైంది ఏముంది ఇప్పుడు ఇంకా మౌనం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అర్థమైందా ఇదంతా బ్రహ్మం అని అంటున్నాం తప్పు శబ్దం అది అది పొరపాటు శబ్దం అది మీకు అర్థం చేయించడానికి మీరు ఇదిగో ఇది బ్రహ్మమా ఇది బ్రహ్మమా అని మీకు భేదాలున్నాయి కనుక శాస్త్రం ఇదంతా బ్రహ్మ అని చెప్పింది ఇప్పుడు ఒక స్థితికి ఉండేదే బ్రహ్మ పదార్థం రెండవది లేదు ఇవన్నీ నామరూప కల్పనలని తెలుసుకున్నారు అప్పుడు ఇది అంతా బ్రహ్మం ఆ మూడు శబ్దాలని తీసేసింది ఇప్పుడు ఆ శబ్దాలు తీసేస్తే ఉండేది స్వరూపమే ఇక్కడ ఎలా ఉంది తద్యుక్త వస్తు వ్యవహారస్త్రహ్మ క్షీరే సర్పిరి వాఖిలే తుక్తం అఖిలం వస్తు వ్యవహారస్త ఇప్పుడు సమస్తమైనటువంటి ఈ వస్తుతములైనటువంటి ప్రకృతిని ఒకసారి చూస్తే ఒక మనిషి ఒక పశు ఒక పక్షి ఒక క్రిమి ఒక కీటకం చూడండి చిన్నదైన పెద్దదైన ఒక పెద్ద చెట్టు ఒక కొండ ఒక రాయి ఒక గుట్ట ఒక నది ఇవన్నిటిని ఒకసారి చూడండి ఇదంతా కేవలం ఆ బ్రహ్మ పదార్థం ఎందు ఆరోపితా ఆరోపింపబడ్డటువంటి నామరూపాలంతే బంగారు ఒకటే హిరణ్యమేకం ఆభరణాన్ని బహుని ఏకం మృత్ రూపం అర్థమైందండి మట్టి ఒకటే రకరకాల రూపాలు బయటకు వచ్చాయి బంగారం ఒకటే రకరకాల ఆభరణాలు బయటకు వచ్చాయి అలాగనే బ్రహ్మ పదార్థం ఏకమే ఏకం ఏకమంటే ఒకటండి ఒకటి కాదు మరి అద్వైతం శంకర్లు అంటారండి ఒకటేమోనండి అద్వైతం అంటే ఒకటి కాదు అద్వైతం అంటే ఏంటండి రెండు లేనిది రెండు లేకపోతే ఒకటి ఉంటుంది ఒకటే ఉంటే ఒకటని ఎందుకంటాం ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి మీ ఇద్దరిలో ఒకరు రెండి అని అంటాను పిలిచేటప్పుడు కదా ఇప్పుడు అక్కడ ఒకటే ఉన్నాడు అనుకోండి నువ్వు ఒక్కడ వేరా అంటావా ఒకడే ఉంటే మీరు రెండు బాబు ఇంకా ఒకటి శబ్దం వర్తించదు ఒకటి అనేది ఎందుకు వేయాలి రెండు ఉంటే ఒకటి వేయాలి రెండవది లేదుగా ఉండేది పరమాత్మగా వస్తుే బ్రహ్మంగా బ్రహ్మాకార వృత్తిలో రెండవది లేదుగా ఇక ఒకటి శబ్దం ఎందుకు అందుకని అద్వైతం అంటే రెండు లేనిది అంటే ఒకటి అనుకుంటామేమో ఒకటి కానిది మరి అదేంటండి అది అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి రాత్రి నిద్రలో ఎన్ని ఉన్నాయి పదార్థాలు అంటే ఏమోనండి ఏమీ లేవండి అసలు అక్కడ ఏమీ లేవా నువ్వు ఉన్నావా నేనున్నానండి నువ్వు అక్కడే ఉన్నావా అంటే ఒకటి అని చెప్పడానికి లేదంటే అదొక అనుభూతిని అంతే ఒకటి అనే అక్షరం గీయడానికి లేదక్కడ ఒకటి అనే సంఖ్య అక్కడ వేయడానికి లేదు అది అద్వైతం अभी अद्वयस्व रूपमेंट अखिल वस्तु व्यवहारस्थद्विता वस्तु व्यवहार व्यवहार व्यवहार वस्तुना वीटी व्यापति चंदेन दे पर तस्मा सर्वगतम ब्रह्म क्षी सर्वा अखि सर्व अखि क्षि अटे वे विधा సమస్తము పాలల్లో నిండు నిపుడీకృతమై ఉంది పాలు ఒక పాత్రలో పోసారనుకోండి ఒక లీటర్ పాలు దాంట్లో వెన్న అంతటా ఉంది ఉందా లేదా ఎక్కడుండండి వెన్న స్వామీజీ ఏంటండి ఇక్కడ ఉండేది పాలు కదా ఆహా పాలు దాన్ని కాచి చల్లార్చి తోడుపెట్టి నీళ్లు కలుపుకుని చిలికారనుకోండి ఏమొస్తుంది వెన్న కాబట్టి కనపడనటువంటి వెన్న ఏదైతే ఉందో నవనీతం అది సమస్తమైనటువంటి ఇప్పుడు కనిపించే పాలల్లో నిండి నిబుడీకృతమై ఉంది అయితే స్వామీజీ బ్రహ్మ అన్నిట్లో సూక్ష్మంగా దాగుందేమో అందుకని ఇక్కడ అంటుంది శాస్త్రం ఈ సృష్టి అంటే ఏంటండి అని అంటే ఒక్క శ్లోకంలో చెప్పేశారు మనవాళ్ళు ఒక్క శ్లోకంలో చెప్పారు అస్థిభాతి ప్రియం రూపం నామేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తోద్వయం ఈ సృష్టి బ్రహ్మ ఇద్దరున్నారు కదా అసలు వీళ్ళిద్దరి యొక్క స్వరూప స్వభావాలు ఏంటి అస్థి భాతి ప్రియం అంటే అస్థి అంటే సత్యం భాతి అంటే ప్రకాశం చైతన్యం ప్రియం అంటే ఆనందం సచ్చిదానందం బ్రహ్మ నామం రూపం ఇది జగద్రూపం జగత్తు యొక్క స్వరూపం ఏంటి నామరూపాలు అంతే ఇప్పుడు ఈ ఉంగరం ఈ రూపం ఉంది దీనికి ఒక పేరు పెట్టాము ఉంగరమని అని ఈ రూపము ఈ పేరు జగత్తు యొక్క భావం బ్రహ్మ యొక్క భావం ఏంటి బంగారం ఈ బంగారం ఎప్పుడు ఉందండి ఉంగరం తయారవ్వకముందు ఉంది ఉంగరం ఉన్నప్పుడు ఉంది ఉంగరం ఉన్నప్పుడు కాదు ఉంగరమే బంగారం గుర్తుపెట్టుకోండి ఉంగరమే బంగారం ఆ బుద్ధి మనకు పుట్టాలి ఇంకా కలగట్లేదేమో ఈ ఉంగరమే బంగారం అందుకనే మీరు చూడండి మీరు ఎక్కడికైనా షాపుకి వెళ్ళి వస్తువు కొన్నప్పుడు బంగారానికి రేటు కడతాడు ఉంగరానికి ఎవరూ రేటు కట్టాడు తయారీ అని రాస్తాడు తయారీకి డబ్బిస్తాడు కానీ ఉంగరానికి విలువ లేదు తయారీ అని రాసి మజూరి మజూరి అంటాడు దాన్ని మజూరి అని రాసి వేస్తాడు కానీ రాయడు రాయుడు మజూరికి ఇంత బంగారానికి తరుగింత మొత్తం కలిపి ఇంత అంతేనా కాదా ఉంగరవం రాస్తాడా రాయుడు మీ అడిగారు ఉంగరం తయారు చేయమే పైన ఆర్టికల్ ఉంగరం అని రాస్తాడు కానీ వెల కట్టేది దేనికి బంగారానికి మజూరికి తరుగుకి అంతే వెల కట్టేది వాటికే తరుగింత పోయిందండి దానికి ఇంత అమౌంట్ మజూరి ఇంత చేసినందుకు ఏమండి మీరు బంగారానికి రేట్ వేసారండి చాలా నేను చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి మీరు బాగా చూడండి మీరు రేట్ ఒకసారి చూసుకోండి తప్పు వేశారు మీరు తప్పేమీ లేదండి కరెక్ట్గా వేసే ఇంకా తగ్గించేశాం కాదండి బంగారం ఇదిగో ఒక తులం ఇంత వేశారు బాగుంది తరుగు ఇంత పోయింది ఇంత వేశారు మజూరీ వేశారు బాగుంది ఉంగరానికి లేదేంటే రేటు మర్చిపోయానండి ఆముదం పెడతారనమాట మనం ఎప్పుడన్నా అడిగామా ఆభరణానికి రేటు లేదు ఎందుకని ఆభరణం లేదు అందుకనే రేటు లేదు గుర్తించండి బాగా ఆలోచించండి ఆభరణం ఉంటే వెల ఉంటుంది లేని దానికి ఏం వెల తయారు చేసిన వాడు ఉన్నాడు కనుక వాడికి మజూరి బంగారం ఉంది కనుక దానికి వెల తరుగు పోయింది గోకాడు ఇవి చేశాడు ఇవి కనుక తరుగుకి వెల పోయింది దానికి వెల బంగరం లేదు కనుక ఆభరణం లేదు కనుక దానికి వెల రాయరు వెలకట్టరు రేపు మీరు ఎవరికైనా ఇది ఇచ్చినప్పుడు షాపులో ఉంగరాన్ని ఇది కొనుక్కుంటున్నప్పుడు షాపు వాడు ఉంగరానికి వెలగట్టి కొంటాడా బంగారానికే వెల కడతాడు ఇది తూకం వేస్తాడు ఏమండి అమ్మగారు ఇది ఇంతుందండి ఇంతే వస్తుంది అదేంటండి ఉంగరానికి వీరా హా లేదండి వెలలేదండి కదా అలాగని ఈ జగత్తుకి వెలలేదు నామరూపాలు దీనికి లేదు కాని వెల లేని దానికి మనం వెల కడుతున్నాం విలువైన దాన్ని వదిలిపెట్టి బ్రతుకుతున్నాం ఆ స్థితిలో ఉన్నా మరి పరమాత్మ మరి ఎలాగండి అంటే ఇక్కడ అంటుంది తిలమధ్యే యథా తైలం మీకేం లేదది మీరు చదివేకండి తిలమధ్యే యథా తైలం క్షీరమధ్యే యథా ఘృతం పుష్పమధ్యే యథా గంధ ఫల మధ్యే యారస ఎలా ఉన్నాడండి పరమాత్మ తిల మధ్యే యథాతైలం ఓ తిలాన్ని తీసుకొచ్చి నువ్వుని నువ్వులు గింజలు తీసుకొచ్చి దీంట్లో నూనె ఎక్కడుందని అంటే ఏం చెప్తామండి ఒక పామ్ విత్తనం తీసుకొచ్చారు ఇది చూపించి ఆయిల్ వస్తుందండి ఇందులో నుంచి ఇందులో నుండి ఆయిల్ వస్తుందన్నారు ఇందులో ఎక్కడుంది చెప్పండి స్వామీజీ ఇందులో అంటే అంత ఆయిలేనండి అది ఇందులో అంటే మనం ఏం చేయాలి తెలిసినప్పుడు దాన్ని వెడగొట్టి లోపల ఏదో వస్తువు తీసుకుని చెయ్యాలి ఇప్పుడు తెల్లలు ఉన్నాయనుకోండి నువ్వులు దాన్ని ఏం చేయాలి నువ్వు గింజని వెడగొట్టేసి దాని లోపల ఎక్కడో నూనె ఉంటుంది ఒక చుట్టు ఒక చుక్క దాన్ని బయటికి తీసేసుకోవాలి అలా తీసుకుంటున్నావా నా ఏం చేస్తున్నాం మనం మొత్తాన్ని నలగ కొడుతున్నాం నూనె వస్తుంది మరి మొత్తాన్ని ఎందుకు నలగ అంటే మొత్తము నూనె ఉంది కనుక సర్వము తైలమై ఉంది కనుక తిలేభ్య జాతం తైలం కాబట్టి తిలమధ్యే యథా తైలం క్షీర మధ్యే యథాఘృతం పాలల్లో నెయ్యి ఉంది పాలల్లో నెయ్యి ఉందనంటే ఎక్కడుందండి మధ్యలో ఉందే లేకపోతే పాత్రకు అంచులో ఉండేటువంటి భాగంలో ఉంది ఎక్కడుంది ఒకటి గుర్తించండి అంతటా ఉంది అనంటే ఎంతటా లేదండి పాలే నెయ్యండి పాలే అవునండి అంతే మీరు కళ్ళు మిట్లించిన మిట్లించకపోయినా అంతే ఎలాగండి పుష్పమధ్యే యథా గంధ పుష్పం ఆ సువాసన వస్తుంది చూసారా పుష్పంలో ఎక్కడుంది మీరు ఎక్కడ ముట్టుకున్న ఆ సుగంధం పుష్పమంతా ఇన్ఫ్యాక్ట్ గంధమే పుష్పం అలాగనే ఫలమ్యే య రసహ మంచి మామిడి పండు తీసుకున్నారనుకోండి రసాలు ఎక్కడుంది మొత్తముంది మొత్తముంది ఈవెన్ పైన తొక్కలో కూడా రసం ఉంది అది మనం ఆస్వాదించాలి కదా అందుకని అంతా అయిపోయిన తర్వాత తీసేసి ఆ తొక్కను పెట్టుకుని ఎందుకు తొక్కలో కూడా ఉంది ఆ తర్వాత తొక్కని వదిలేస్తారు రసాన్ని తీసుకుని తొక్కను వదులుతారు మనం చేసే పని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ తొక్కలన్నీ తీసుకున్నాం రసాన్ని వదులుతున్నాం నామరూపాలనే తొక్కల్ని చక్కగా వాడుకుంటున్నాం రసస్వరూపమైనటువంటి బ్రహ్మని విడిచిపెడుతున్నాం అందుకని ఉపనిషత్తు అంటుంది ఆ పరమాత్మ ఎవరు రసో వైసా రసగే వాయం లబ్ధ్వానందీ భవతి కదా కాబట్టి ఆ రసస్వరూపమే పరమాత్మ ఆ రసాన్ని పొందినప్పుడు చూడండి ఇక్కడ మామిడి పండు రసం ఉంటుందా మీరు ఇలా తీసి శుభ్రంగా ఇచ్చేసి క్లీన్ చేసి పైన తొడిమి తీసి నోట్లో పెట్టుకుని అన్నప్పుడు లోపలికి వెళుతుంటే ఎలా ఉంటుందంటే అసలు లోకం కనిపిస్తుందా వాడు మామిడి తింటుంటాడు చూసాడే రసాలు పీలుస్తుంటాడు కళ్ళు మూసేస్తాడు వాడు కళ్ళు కళ్ళు తెరిస్తే ఏమైనా కనిపిస్తే మళ్ళీ అవాంతరం ఏర్పడుతున్నో ఆ అనుభవంలోని కళ్ళు మూసి తింటుంటాడు అనమాట వాడు కళ్ళు మూసేస్తే ప్రపంచమంతా పోయింది ఇంక వాడికి నేను ఇచ్చాను ఒక అతనికి ఆశ్రమానికి వచ్చాడు మంచి రసాలు ఇచ్చాను బా అక్కడ నన్ను చూడ్డానికి వచ్చాడు చూడొచ్చు కదా నేనున్నాను కళ్ళు తరవాయా నేనున్నాను కదా నన్ను చూస్తాను అని ఏమంటే అంటే ఈ లోకల్లో ఏదైనా అనుభవము ప్రపంచాన్ని దాటితేనే ప్రపంచాన్ని మరచిపోతేనే ఆత్మానుభవము ప్రపంచాన్ని పడేస్తేనే ఆత్మానుభవం గుర్తించండి ఏ అనుభవమైనా లౌకిక అనుభవాలు కూడా అంతే అలాంటిదిక ఇక ఆత్మానుభూతి దగ్గర ప్రపంచం నిలబడుతుందండి ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం అన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అయితేనండి స్వామీజీ ఇక్కడ ఒకటి అర్థమైందండి అయితే పరమాత్మ చాలా సూక్ష్మంగా అన్నిట్లో ఉన్నాడేమో అలా అనుకుంటున్నారా అనన్వ స్థూలమ హ్రస్వం అధీర్ఘమజమ అరూప గుణవర్ణాఖ్యం తద్బ్రహ్మేత్యవధారయేత్ సూక్ష్మం అనుకుంటున్నామేమో అది అనను అణుహూ అది సూక్ష్మం కూడా కాదు నూక్ష్ నా అణుహూ అణుహూ నూక్ష్మ అది సూక్ష్మంగా లేదయ్యా అయితే స్వామిజీ స్థూలమేమో పెద్దదేమో అస్థూల అది సూక్ష్మము కాదు స్తూలము కాదు అయితే అది పొట్టిదేమో చాలా చిన్నదేమో అహ్రస్వ అయితే స్వామిజీ పెద్దదయ్యి ఉండాలి అదీర్ఘహ అజం దానికి పుట్టుక లేదు అవ్యయం చూడండి అవ్యయం అంటే దట్ విచ్ ఈజ్ నాట్ లిమిటెడ్ లిమిట్లెస్ పరిపూర్ణమయ్యుంది అనంతమయ్యుంది అనంతమయ్యున్న దానికి పుట్టుకా ఉండదు మరణముండదు పుట్టిందని అంటే మళ్ళీ వ్యయం మరణించిందంటే వ్యయం మార్పులు చెందుతున్నాయంటే వ్యయం కాబట్టి అది సూక్ష్మము కాదు స్థూలము కాదు దీర్ఘము కాదు హ్రస్వము కాదు అవ్యయ దానికి జన్మ మరణాలు లేవు అరూపహ అంటే రూపము లేదు అగుణ గుణము లేదు అవర్ణాఖ్యం వర్ణము లేదు తద్బ్రహ్మేత్యవధారయేత్ ఇక్కడ చూడండి నేతి నేతి వాక్యం ఇది సూక్ష్మం అంటే ఈ లోకంలో మనకు చాలా సూక్ష్మమైన వస్తువు ఉంది తెలుసా అండి ఇది ఇప్పుడు ఇది స్థూలం ఈ దేహం కానీ ఇందులో మీరు రక్తాన్ని తీసుకుని ఒక్క బొట్టు దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే క్రిమి ఉంటుందండి అందులో జీవి అసలు కంటికి కనపడదు నిజంగా చూడండి వైట్ బ్లడ్ కార్పోజల్స్ రెడ్ బ్లడ్ కార్పోజల్స్ అని ఉంటాయి ఆ ఎలా బ్రతుకుతున్నాయో లోపల అవి నిరంతరం చచ్చిపోతుంటాయి బ్రతుకుతుంటాయి చచ్చిపోతుంటాయి పుడుతుంటాయి చస్తుంటాయి పుడుతుంటాయి కోటాను కోట్లు పుడుతుంటాయి కోటాను కోట్లు చస్తుంటాయి అందుకనే మనం బ్రతుకున్నాం ఆ క్రిములు బ్రతుకున్నవి చచ్చిపోకుండా అలా ఉన్నా మనం ఒక అడుగు ముందుకేయలేం అవి మళ్ళీ కొత్తవి పుట్టకపోయినా మనం ఒక అడుగు ముందుకేయలేం మనం అలా నిలబడిపోతాం స్తబ్దం కాబట్టి అవి నిరంతరం కోటాను క్రిములు పుడుతుండాలి కోటాను క్రిములు చచ్చిపోతుండాలి అంతే అలా జరుగుతుంటేనే మన మనుగడ అందుకని లోపల ఎన్ని ఎన్నో చచ్చిపోతున్నాయి అవన్నీ నువ్వే చంపావు నీకు తెలియదుగా నువ్వు బ్రతుకున్నావు చాలా చచ్చిపోవాలి లోపల నువ్వొక్కడవి బ్రతుకుండాలి అని అంటే నువ్వు నీ యొక్క నీ బ్రతుకు నడవాలి అనంటే లోపల చాలా క్రిములు చనిపోవాలి చాలా పుట్టాలి ఆ చావుకి పుట్టుకలకి నువ్వే నా కారకుడివి కర్తవే నా కాబట్టి ఇక్కడ కూడా అంత సూక్ష్మ క్రిమి ఒకటి ఉంది దాన్ని మనం చూస్తే మైక్రోస్కోప్లో అది లాలా లాలా కదులుతుంది అబ్బా గుర్తించండి ఆ ఒక్క క్రిమి లేకపోతే మనం లేం ఇంత స్థూలం అయితే ఆ పరమాత్మ అంత సూక్ష్మంలో కూడా ఉన్నాడా హే సూక్ష్మము స్థూలము అనేది మనం చూస్తున్నాం స్థూల సూక్ష్మాలనేవి మనం చూస్తున్నాం ఆ పరమాత్మకి స్థూలమూ లేదు సూక్ష్మమూ లేదు సూక్ష్మ క్రిమిలోనూ ఉన్నాడు స్థూలంలోనూ ఉన్నాడు నీళ్లు చిన్న బుడగలోనూ ఉంది పెద్ద అలలోనూ ఉంది అంటే నీళ్ళకి పెద్ద అలా అనే తారతమ్యం లేదు చిన్న బుడగా అనే తారతమ్యం లేదు అంతటా తానై ఉంది ఈ బుడగా అలా అనేటువంటి భేదాలు ఎక్కడా మనకే చూసేవాడికే నీటికి భేదాలు లేవు అలాగనే ఇక్కడ పరమాత్మలో సూక్ష్మత లేదు స్థూలత లేదు హ్రస్వత లేదు దీర్ఘత లేదు జన్మ లేదు వ్యయము లేదు గుణము లేదు వర్ణమూ లేదు రూపము లేదు ఈ నామరూపాలు ఈ సూక్ష్మ స్థూలాలు, ఈ జన్మ మరణాలు ఈ వర్ణాలు ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి నామరూపాత్మకమైన ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ప్రకృతి పడిపోయిందని ఇక అక్కడ ఏమీ లేదు జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ భేదాలు ఎప్పుడైతే పడిపోయిందో ఆ అహం అహం అనేటువంటి వాడే పడిపోయాడో ఇక ఈ భేదాలేవీ లేవు వాడు లేచిన తర్వాతనే వాడు స్పందించిన తర్వాతనే ఈ భేదాలన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇవేవీ లేవు ఆహా మరి ఏదీ లేనప్పుడు అండి ఇక్కడొక అనుమానం వస్తుందండి ఇవన్నీ ఎలాగండి ప్రకాశింపబడుతున్నాయి తద్బ్రహ్మేత్యవధారయేత్ ఇక్కడ ఒక ప్రతిపాదన చేస్తున్నారు శంకర్లు ఉపనిషత్ ప్రతిపాదన అంటే ఇప్పుడు ఇంకా వైండింగ్ అప్ అంటే ఇంకా సబ్జెక్ట్ అయిపోతుంది కనుక ఆ ఉపసంహరణ చేసేటప్పుడు ఉపనిషత్ సిద్ధాంతాల్ని తీసుకొచ్చి ప్రతిదీ ఉపనిషత్ సిద్ధాంతం ఇక్కడ ఇంకా ప్రస్ఫుటంగా గీత ఉపనిషత్తుల్ని తీసుకొచ్చి ఆయన చెప్తున్నారు అయ్యా ఇది నేను చెప్పింది ఇదేదో శంకర్లు యొక్క గొప్పతనం అనుకుంటారేమో శంకర్ల యొక్క గొప్పతనమే కాదు అదండి గురు జగద్గురు యొక్క లక్షణం నా గొప్పతనం అనుకుంటున్నారేమో ఇదిగో ఇది ఉపనిషత్తుగా చెప్తున్నాయి అని ఆయన తన గొప్పని ఎక్కడా చెప్పుకోలేదు మనం ఈ లోకంలో చూస్తుంటే అంతా నా గొప్ప నా వల్ల జరిగింది నేను రాశాను నేను చెప్పాను అంటే ఇది ఈడియాటిక్ ఫీలింగ్స్ పనికిరాదండి తన ప్రాబల్యం తన గొప్ప తన ఇది తన ఇది తనది తనది తన చూడండి ఇక్కడ చూడండి యద్భాసాసతే అర్కాది భాసైర్యత్తు నాస్ గీతలో వినిపిస్తున్నావు మీకు నద్భాయతే సూర్య నశాంకోవక తర్వాత అది చూడండి నద్భాస నవక చూడండి ఈ లోకంలో ఏ ఉష్ణమైతే ఉందో ఆ ఉష్ణానికి కారకుడు సూర్యుడు అది కట్టెలో ఉన్నా ఏదైనా ద్రవ రూపంలో ఉన్న ఇంధనంలో అయినా కాష్ట రూపంలో ఉన ఉన్న ఇన, ఇంధనంలో అయినా తృణ రూపంలో ఉన్న ఇంధనంలో అయినా ఏదైనా వెలుగుతుంది మండుతుంది ఈ లోకంలో అంటే ఆ మంటకి ఆ వెలుగుకి ఆ ప్రకాశానికి ఆ ఉష్ణత్వానికి కారకుడెవడు సూర్యుడు సౌర శక్తి వల్లనే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంధనాలన్నింటిలో కూడా ఆ అగ్ని వ్యాపింపబడి అన్ని కాలుతున్నాయి కానీ ఆ సూర్యుడు కూడా ఆరిపోతున్నాడు అక్కడ నద్భాసే సూర్య ఆ సూర్యుడు కూడా ఆత్మప్రకాశం ముందు ఏమీ లేదు ఏ మీకు ఉపనిషత్ చెప్తుంది బ్ర బృహదారణ్యక ఇక్కడ దానికి ఆ బృహదారణ్యకమే చెప్తుంది ఏంటి కిం రాత్ర ప్రదీపాదికం ఉపనిషత్తు అంటుంది ఇప్పుడు అన్నీ చూస్తున్నాం సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అందరినీ గుర్తిస్తున్నాం అన్నీ చేస్తున్నాం సూర్యుడు అస్తమించాడు రాత్రి కమ్ముకుంది అమావాస్య అర్ధరాత్రి చీకటి చూడండి ఏంటండి అక్కడ ఏమిటి అక్కడ మనకేం కనిపిస్తుంది ఏం కనిపించట్లేదు బయట కానీ ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు చీకటిలో నిలబడే ఉండోయ్ నాకేమీ కనపడట్లేదండి అంటున్నాడు చూడండి నాకు ఏమీ కనబడట్లేదు అంటున్నాడు బాగా గుర్తించండి నాకు ఏమీ కనబడట్లేదు అన్న వ్యక్తి ప్రకాశంలో ఉన్నాడు ఏమీ కనబడట్లేదు అంటున్నాడే ఆ వస్తువులన్నీ చీకట్లో ఉన్నాయి కానీ వాడు మటుకు ప్రకాశంలోనే ఉన్నాడు అందుకనే కనిపించింది కనపడనిది చెప్పగలిగిన వాడు ఎవడై ఉండాలండి చెప్పండి మేలుకున్నవాడే చెప్తాడు నిద్రపోయిన వాడు చెప్తాడండి చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏముంది చేతిలో ఏముంది ఏమీ లేదు ఇప్పుడేముంది వాచ్ ఉంది ఇప్పుడు వాచ్ ఉంది మీరు అంటున్నారు ఇప్పుడు ఏమీ లేదు అని అంటున్నారు ఉన్నదాన్ని గుర్తించింది ఎవరు మీరే లేనిదాన్ని గుర్తించింది ఎవరు మీరే ఆ ఉండడం లేకపోవడం అనేటువంటిది పదార్థం యొక్క గుణమే కానీ నన్ను గుర్తించేవాడి యొక్క స్వరూపం కాదు అలాగనే నాకేమీ కనబడట్లేదండి అంటున్నాను ఇప్పుడు కానీ ఏమీ కనబడట్లేదు అనేవాడు ప్రకాశిస్తున్నాడు వాడికి వెలుగు అక్కర్లేదు ఏమండి నిద్రలో పడుకునేవాడికి వెలుతురు కావాలా లైటు అందుకనే కదా ఏం చేస్తాం అన్నీ ఆరిపేసి పడుకుంటాం ఎందుకు ఇక ఈ పదార్థ జాతాన్ని చూడం కానీ ఆ నిద్రలో ఎలా ఉంది ఒక వెలుగు ఉందా లేదా ప్రకాశం ఉందా లేదా హాయిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఏ లేదు హాయిగా ఉన్నాను అంటే ఏంటి ఆత్మ ప్రకాశ కాబట్టి అక్కడ ఏంటండి ప్రకాశం అని అంటే ప్రకాశ సూర్యుడు ఉదయించినప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి నా కళ్ళు తెరిచి సూర్యుడిని చూస్తున్నాను చక్కగా అన్ని పొందుతున్నానన్నిటినీ చూస్తున్నాను ఇప్పుడు సూర్యుడు ఆఫ్ అయిపోయాడు సూర్యుడనే లైట్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఇంక కళ్ళు కూడా పనిచేవు ఇప్పుడు ఏమిటండి అని అంటే చూడండి అక్కడ ప్రకాశం మనస్సే మనస్సు చెప్తుంది ఏవీ లేదండి ఏం కనబడట్లేదని ఇప్పుడు చూడండి ఆ మనస్సు కూడా పడిపోయిందనుకోండి ఆత్మ ప్రకాశ ఆ మనస్సు కూడా పడిపోయినప్పుడు తాను తానై ఉన్నాడు తన స్వరూపం తానే ఉంది కాబట్టి ఏ నర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవధారయేత్ అందుకనే ఉపనిషత్తులో మరో చోట అంటుంది నత్ర సూర్యోభాతి నంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్నిహి కుతోయమగ్ని తమేవాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అందుకనే చాలామంది ఈ విగ్రహారాధనని ఖండిస్తారు ఆ దేవుడు ఈ రూపం ఏమిటండి దీన్ని పూజ చేయడం ఏంటండి ఖండించక్కర్లేదు అది కూడా మనం చక్కగా ఆచరిస్తే దాంట్లో కూడా చాలా మంచి జ్ఞానం బాగా చూడండి ఇక్కడ కూర్చుని హారతిస్తున్నాడు హారతిస్తున్నప్పుడు ఈ మంత్రం చెప్తారండి కర్పూరం వెలిగించి హారతిస్తాడు ఆ పరమాత్మకి హారతిచ్చినప్పుడు ఈ మంత్రం చెప్తాడు ఏంటి నత్ర సూర్యోపాతి అయ్యా ఎక్కడైతే సూర్యుడి యొక్క ప్రకాశం కూడా ఆరిపోతుందో సూర్యుడే ఆరిపోయినప్పుడు మిగతావన్నీ పరప్రకాశములే ఏంటి నా చంద్ర తారకం చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని బా ఎంత బాగుండండి వెన్నెల ప్రకాశం అని ఆ చంద్రుడి యొక్క ప్రకాశం చంద్రుడిది కాదు పరప్రకాశకుడు చంద్రుడు సూర్యుడు యొక్క ప్రకాశాన్ని పగలంతా తీసుకుని రాత్రి వెలుగుతున్నాడు జనరేటర్ అనమాటది ఇన్వర్టర్ చంద్రుడెవరు ఇన్వర్టర్ జనరేటర్ లాగా ఒరిజినల్ కాదది డీసీ కాదది ఏసీ ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ అనమాట డైరెక్ట్ కరెంటు ఏంటి సూర్యుడు స్వప్రకాశకుడు ఇది ఏసీ ఆల్టర్నేటివ్ కరెంట్ ఇది కాబట్టి చంద్రుడు పరప్రకాశకుడు ఇక చంద్రుడు యొక్క ప్రకాశాన్ని తీసుకుని నక్షత్రాలన్నీ వెలుగుతున్నాయి ప్రకాశిస్తున్నాయి అక్కడ నుండి విద్యుత్హాభాంతి ఈ విద్యుత్ అంటే మెరుపు తీగలు ఇవన్నీ కూడా సూర్యప్రకాశాన్ని ఆధారంగా చేసుకుని అన్నీ వచ్చాయి సూర్యప్రకాశమే లేకపోతే ఇవేవి పని చెయ్యవు చూడండి సూర్యప్రకాశం వలన ఇవన్నీ ప్రకాశింపబడుతుంది నేమా విద్యుతో భాంతి కుతోయ్ని ఏమయా పరమేశ్వర నీ ముందు ఆ సూర్యుడే పనికి రాకుండా పోతుంటే నేను ఒక పది పైసలు పెట్టి కర్పూరం పెట్టుకుని దాన్ని వెలిగించి ఇలాగా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఏమండి భగవంతుడికి హారతిస్తున్నావు అందరూ కళ్ళ కదుకోండి ఇది భగవంతుడికి నువ్వు హారతి ఇవ్వడం ఏంటి నువ్వే ఒకరోజు హారతైపోతున్నావు నువ్వే ఒకరోజు హారతైపోతున్నావు భగవంతుడికి హారతిస్తున్నావు అందరూ కళ్ళకద్దుకోండి అందరూ లేచి నిలబడండి కళ్ళకద్దుకోండి హారతిస్తున్నాం భగవంతుడికి భగవంతుడికి మనం ఇవ్వడం ఏంటి నా పరమేశ్వర నీ ముందు సూర్యుడే దిగదుడిపైపోతే చంద్రుడే పడిపోతున్నాడు నక్షత్రాలు పడిపోతున్నాయి ఈ వైద్యుతు మరు మెరుపులన్నీ పడిపోతున్నాయి ఈ ఈ అగ్ని ఉష్ణం మొత్తం ప్రకృతి నీ ముందు నిర్వికారమైపోయి పడిపోతుంటే నిర్గుణంలో విలీనమైపోయి పడిపోతే ఈ చిన్న ఐదు పైసలు హారతి ముక్క హారతి కర్పూరం నీకు ప్రకాశాన్ని ఇవ్వడం ఏంటయ్యా నవ్వు కాకపోతే అక్కడ ఒకటి జరుగుతుంది ఏం తెలుసా అండి హారతిచ్చే ఒక గొప్ప లక్షణము జ్ఞానం అని అర్థం అంటే పరమాత్మ యొక్క విగ్రహం ఎలా ఉంటుందండి నల్లగా ఉంటుంది అవునా మనకు ఎక్కడ చూసినా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది తీసుకోకండి దక్షిణాది ప్రాంతం ఆగమశాస్త్రంలో భగవంతుణ్ణి కృష్ణశిలే చెప్పబడింది నల్లగా పెట్టాడు పరమాత్మని ఆ గర్భాలయం అక్కడేం లైట్లు ఉండవు చీకటి చూడండి లోపలికి వెళ్తాం అసలు ఏం కళ్ళు కనపడవు అప్పుడు ఆ పంతులు ఏమంటున్నారు హారతిస్తున్నాను తీసుకోండి అని అంటారు తీసుకునేదానికి ఏంటి తీసుకుంటామండి అక్కడ అయినా కర్పూరం బట్టి ఆకొచ్చి పేగలు పెట్టుకుంటావా చూడండి హారతిస్తున్నాం అందరూ తీసుకోండి అంటున్నాడు ఆ శబ్దాన్ని మనం సరిగ్గా వినాలి సుమి ఒరే ఇప్పటి వరకు నీకేం కనపడలేదు ఏముందో ఇప్పుడు నేను హారతిస్తున్నాను ఆ భగవత్ స్వరూపాన్ని తీసుకో అంతేగాని హారతి తీసుకోమని కాదు అందులో కర్పూరం తీసుకుని జోబిలో పెట్టుకోని కాదు తీసుకునేదానికి పండిస్తే తీసుకుంటాం హారతిని ఏం తీసుకుంటారు మీరు ఏం చేస్తారు ఇలా అంటున్నాం మనం ఇలా అంటే ఏమన్నా ఆ నిప్పేమైనా సెకం లోపలికి వెళ్ళాయా ఆ పొగ ఏమైనా లోపలికి వెళ్ళిందే కాదు అంటే పరమాత్మ నువ్వు నాలో కలిసిపో నువ్వు నేను ఏకమే నువ్వు నేను ఏకమే నువ్వు నేను ఒకటే పరమాత్మ నువ్వు నేను ఒకటే తద్బ్రహ్మైవాహమస్మి అహమస్మి తద్బ్రహ్మైవాహమస్మి చిదానందరూప శివోహం శివోహం శివోహం శివోహం ఆ క్రియలో జ్ఞానం ఉందండి దాన్ని పట్టించుకోవట్లేదు మనం ఓ ఇంకెళ్ళిపోయి లాలా శ్రీయకాంతయ కళ్యాణ నిధయే నిధయర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళ శాసనపదైర్మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం ఇలా అనేస్తున్నావు ఏంటంటున్నావు అక్కడ ఆలోచించం అక్కడ ఏంటి అసలు ఏం జరుగుతుంది చూడండి ఆ పూజారి గారు గురువు గారు మనకు ఆలయ సంస్కృతి ఎంత గొప్పదో ఇవన్నీ నేను హిందూ ధర్మం అని రేపు డీవీడీ రిలీజ్ అవుతుంది దాంట్లో అన్నీ చెప్తున్నాను తీసుకోవచ్చు ఆ పూజారి ఒక గురువు ఆయన ఏం చేస్తున్నాడు గురువు ఇక్కడ మనలో అజ్ఞానం ఉంది పరమాత్మ ఉన్నాడు కనిపించట్లేదు అజ్ఞానం నల్లగా చీకటికముంది చూడండి ఆ పరమాత్మను చూపించడానికి ఏం చేస్తున్నాడు ఇక్కడ గురువు శాస్త్ర ప్రమాణాన్ని తీసుకొస్తున్నాడు అదే కర్పూరం వెలుగుతుంది జ్ఞానం ప్రకాశం దాన్ని తీసుకెళ్లి పరమాత్మ దగ్గర పెట్టగానే చీకటి ఏమైపోయింది పోయింది ఇప్పుడు పరమాత్మ దర్శనమైంది చూడండి ఈ ఉపమానం చూడండి అయితే ఆ హారతి అలా చూపిస్తున్నాడు కదా వెలిగిన తర్వాత కొంతసేపటికి ఏమైపోతుంది అది ఆరిపోతుంది ఆరిపోవడం అంటే ఎలాగా ఒత్తి ఆరిపోయినట్టే ఏమైనా హారితయిపోతుందే నో కర్పూరం అసలు తన ఉనికినే లేకుండా అయిపోతుంది అలాగని ఇక్కడ కూడా జ్ఞానం అనేది గురువు అందించేటువంటి జ్ఞానం మన చీకటిన అజ్ఞానాన్ని తొలగించి ఆ జ్ఞానం కూడా పోతుంది లేకపోతే ఆ ఉందనుకోండి అది కూడా ప్రతిబంధకమే కాబట్టి ఆ తొలగించడానికి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం కూడా పడిపోవాలి అక్కడ ఏమైపోయింది అక్కడ స్వరూప ఆ స్వరూపస్థితి చూడండి ఇప్పుడు చూడండి ఆ హారతి ఇచ్చిన తర్వాత ఆ పరమాత్మనంతా చూపిస్తాడు కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఇలా పైనుంచి కింద వరకు కాబట్టి నద్భాసతే సూర్య నశాంకోన పవక యద్గత్వాన నివర్త పరమం ఒక్కసారి ఆ ప్రకాశంలో ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందామా ఇక మళ్ళీ పునరావృత్తి లేదు ఇక మళ్ళీ పడిపోవడం లేదు అందుకనే ఆ జ్ఞానం పరమ పవిత్రమైనది దివ్యమంగళమైనది ఎందుకని మిగతా క్రియలన్నీ కూడా అపవిత్రములే నీళ్లతో స్నానం చేస్తాం అర్థమైందా కానీ ఆ స్నానం చేయబడ్డ తర్వాత మళ్ళీ శరీరము మైలమ మైలవుతుంది శరీరంతో అందుకనే ఉపనిషత్తు అంటుంది నా వారి నా అంతరాత్మన్ అంటే ఆ పరమాత్మని నీళ్లతో శుద్ధం చేయలేవు ఆ శరీరాన్ని శుద్ధం చేయి జపంతో పరమాత్మను శుద్ధం చేయలేవు మనస్సు శుద్ధమవుతుంది అర్థమైందా ధ్యానంతో బుద్ధి నిశ్చలమైన స్థితికి వస్తుంది కానీ పరమాత్మకు ఈ పూజ కర్మ జపము ధ్యానము ఇవేవి కాదు పరమాత్మకి కావలసింది ఏంటి జ్ఞానం మరి ఇవేవి అక్కడ లేనప్పుడు వదిలేస్తావా అండి నా ఉన్నాయిగా దేహం ఉంది మనస్సు ఉంది బుద్ధి ఉంది ఆచరించు ఇవన్నీ ఆకలి తీర్చేది ఏంటండి చెప్పండి అన్నం ఉట్టి అన్నం వండుకు తినండి అంటేనండి అది ఎలా తింటామండి ఉట్టి అన్నం ఏం తిని పడి ఉంటామండి ఏం కావాలి నీకు పప్పు ఉండాలండి దాంట్లో కొద్దిగా ఉప్పు ఉండాలండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి కూర ఉండాలండి ఒక ఆవకాయ పెచ్చి ఉండాలండి కొత్త ఆవకాయ పెచ్చండి లేదా చింతకైపోయినా అడ్జస్ట్ అయిపోతానండి ఏదో పులుసు మజ్జిగ ఆకలి తీర్చేది వినినా ఏది అన్నం అది తినే చాలామంది అంటారు ఇవన్నీ పూజ జపం కర్మ ఇవన్నీ అక్కర్లే తీర్థాల నీకు మోక్షాన్నిచ్చేది జ్ఞానం అంతే ఇవన్నీ కాదు ఇవన్నీ వదిలి జ్ఞానాన్నే పట్టుకో అంటారు నేనంటాను జ్ఞానాన్ని పట్టుకోవాలి కానీ వీటి ఏటిని వదిలిపెట్ట ఆకలి తీర్చేది అన్నమే ఇప్పుడు ఒట్టి కూర తినేసి పడుంటావా ఒకటి పచ్చడి నాలికి రాసుకుని పడుంటామా ఉంటావా ఒకటి సాంబార్ తాగుతావా లేదు అవేవి ఆకలి తీర్చేది కాదు ఆకలి తీర్చే పదార్థమేది అన్నమే కానీ ఇవన్నీ ఎలాగైతే అనుపానాలుగా పెట్టుకున్నాము ఆ అన్నం దిగడానికి ఇవన్నీ ఎలాగైతే సహకరిస్తుందో అలాగని ఆ జ్ఞానప్రాప్తికి ఇవన్నీ సహకరిస్తాయండి మాస్టరు వదిలిపెట్టక్కర్లేదు వేటిని హాయిగా అర్చన చేయండి హాయిగా జపం చేయండి హాయిగా ఆలయానికి వెళ్ళండి కానీ జ్ఞానం గురించే ఇవన్నిటిని చేయండి వీటి గురించి జ్ఞానాన్ని బలి చేయకండి కర్మ గురించి జ్ఞానాన్ని బలి చేయకండి గుర్తుపెట్టుకోండి దపం గురించి జ్ఞానాన్ని బలి చేయకండి జ్ఞానమే ఎవరు అన్నారు నిన్న ముక్కోటి ఏకాదశి అండి నేను రాలేకపోయాను ఏంటంటే భజన ఉండిందండి మాకు ఓహోహో అంటే నువ్వు ఒక భజన గురించి స్వరూపాన్ని బలి చేసేసావు జ్ఞానాన్ని బలి చేసుకున్నావు అంటే ఏ జ్ఞానమైతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమేహ విద్యతే అంటే కూరవేయగానే తినేసి ఇంకా అన్నం వద్దండి అన్నవాడిలాగుంది సాంబార్ పోయే కానీ దాన్ని నాకేసి శుభ్రంగా చుర్రేసి ఇంకా అన్నం వద్దండి అన్నట్టుగా ఉంటుంది వాడి పరిస్థితి అది ఏంటి అనుపానాలు ఇది ఇదే అన్నం ప్రధానం అర్థమైందా కాబట్టి కర్మ భక్తి ఉపాసన జపము భజన నామ సంకీర్తన దానము ధర్మము తీర్థాటన ఇవన్నీ సంస్కృతిలో ఒక్కొక్క భాగాలు నో డౌట్ ఇవన్నీ చాలా క్లాసికల్స్ కానీ పార్ క్లాసికల్ ఏంటి జ్ఞానం దానికి ఇవన్నీ అంగాలు జ్ఞానమే లేకుండా ఇవన్నీ చేస్తూ పోయామనుకోండి కూర వండేశానండి సాంబార్ అయిపోయిందండి ఆవకా అయిపోయిందండి స్వామిజీ అన్నం ఎసరు ఉడుకుతుందండి ఒక నిమిషాలు ఎందుకమ్మా వద్దు ఇది పెట్టి ఆవిడ ఏముంటుంది ఏంటి ఏమండి స్వామీజీ మీరు ఆయనైనా నిన్న ప్రవచనం ఇచ్చారు కూర అయిపోయింది సాంబార్ అయిపోయింది పచ్చడి నూరేసానండి మజ్జిగ తయారు చేసి పెట్టాను ఎసరు ఉండండి అక్కడ ఇది పెట్టే ఇది చాలు ఏమండి ఏమన్నా తేడా అయిపోయింది అంటారా పాపం బాగా ఉన్నారు గోదావరి నీళ్ళు ఏమన్నా నేను ఏమన్నా కొద్దిగా ఇబ్బంది పెట్టేసే అంటారా లేదా ఏ చూడండి మీరు అన్నం పెడితే కూర వండారా పప్పు వండారా పులుసు వండారా ఇవేమి అడగం కానీ మీరు వంద కూరలు చేయండి వంద పులుసులు పెట్టండి వంద చారులు పెట్టండి వంద ఆవకాయలు పెట్టండి వంద పొళ్ళు పెట్టండి వంద రకాలు వేల రకాలు పెట్టండి ఒక అన్నం లేకపోతే అది భోజనం అవ్వదు నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఎన్ని జపాలు ఎన్ని పూజలు ఎన్ని తీర్థాటనలు చేసినా నేను చేయమని మానమనట్లేదు ఆ జ్ఞానం గురించి కాకపోతే ఇవన్నీ వ్యర్థం కాబట్టిక్కడ తద్బ్రహ్మేత్యవధారయేత్ ఆ స్థితిని పొంది ఆ బ్రాహ్మీ స్థితిని పొందమట అందుకనే రమణ మహర్షి గిరిప్రదక్షిణ చేసేవారట ఒక ఆయన అడిగారట ఏమండి మీరు జ్ఞాని సర్వాంతర్యామి అంతా గిరిప్రదక్షిణ ఏంటండి ఆయన ఏమన్నారట అంటే చెయ్యచ్చారట గిల్లు అన్నారట గిల్లారట వీడు గిల్లి అన్నారట వాడిని గిల్లారట వాడు ఏంటంటే బాబు ఇంత గట్టిగా గిల్లారు నువ్వు గిల్లేవు కదా నేను గిల్లాను అయితే ఈ గిల్లుడు అర్థమైందా లేదా దేనికి శరీరానికి బ్రహ్మ కాదుగా ఇది ఉందిగా ఇంకా ఇది పడిపోలేదుగా ఇది ఉన్నంతకాలం అక్కడ గిరి ఉన్నంతకాలం ఇది ఆ గిరి చుట్టూ తిరగడం శ్రేష్టం ఇది పడిపోయిందనుకోండి ఇంకా అక్కర్లేదు ఎంతకాలం అన్నం తింటావో దీనికి అంతకాలం ఆ పరమాత్మని ఇక్కడ ఆరాధించు అంతకాలం ఆ పూజ చేయి అంతకాలం ఆ జపం చేయి అంతకాలం ఆ నామ సంకీర్తన చెయ్యి అంతకాలం ఆ భజన చెయ్యి కానీ లోపల ఆ అద్వైతస్థితి ఆ నిర్గుణ స్థితి ఆ పరమాత్మస్థితి అది ఆ స్థితి భావాద్వైతం సదా కురత్ క్రియాద్వైతం నా కరిహిచిత్ అద్వైతం త్రిషు లోకేశు నాద్వైతం గురునా సహా ఈ లోకంలో బ్రహ్మ నేనే అని చెప్పండి విష్ణు నేనే అని చెప్పండి శివుడు కూడా నేనే అని చెప్పండి ఇంద్రోపేంద్రాది దేవతలందరూ నా మీదనే నాపైనే ఆధారపడి ఉన్నారని చెప్పి ఈ లోకమంతా నాదే అని చెప్పండి కానీ ఒక గురువుగారు లేవ రాగానే వెంటనే లేచి నిలబడండి గురువుని చూసి గురువు శిష్యుడేంటి గెట్ లాస్ట్ అంతా బ్రహ్మే నా ఒప్పుకోదు శాస్త్రం నువ్వు నిజంగా స్థితికి వెళ్ళిపోయి ఆ శారీరక స్పృహ లేనప్పుడు స్థితిలో గురువు వచ్చినా చూడండి ఆయన షమీక మహర్షి ఆ అద్వయానంద స్థితిలో ఉన్నాడు ఆ పరీక్షిత్ వచ్చాడు ఆయన పట్టించుకోలేదు పాము వేసిపోయాడు అది పట్టించుకోలేదు ఒక చక్రవర్తి వచ్చినప్పుడు పట్టించుకోలేదు పాము మెడలో వేసినప్పుడు పట్టించుకోలేదు రెండు స్థితులకు అతీతంగా ఉన్నాడు నిశ్రయగుణ్యే పథి విచరతాం కో విధి చూడండి అక్కడ ఆ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు ఇంకా గురువు లేదు శిష్యుడు లేదు ఫినిష్ కానీ ఆ స్థితి మనం శారీరక స్పృహ ఉంది దేహభ్రా ఇంకా దేహంలో ఉన్నాం దేహస్పృహ ఉంది ప్రాపంచ ఈ భేద స్పృహ ఉంది ఇవన్నీ పాటిస్తూ ఉంటావు నష్టమేం లేదు వదిలే ఎక్కర్లేదు ఇప్పుడు ఆత్మబోధ తెలిసిపోయిందండి అంతా శుద్ధ బ్రహ్మమే చైతన్యమే ఇంకేం లేదు అన్నీ వదిలేండి ఇదిగో ఈ దేవుళ్ళు గీవుళ్ళు ఈ ఫోటోలు గీటోలు వ్యాపారాన్ని కట్టే అవసరపడాయి గంగలో కలిపాయి నిన్ను గంగలో కలిపేదాకా దాన్ని గంగలు కలపకు నువ్వు గంగలో కలిసిపోయేదాకా అవన్నిటిని అలానే ఇంట్లో ఉంచు రోజు వాటితో హాయిగా కాలక్షేపం చేయి తప్పేమీ లేదు దానివల్ల ఏమన్నా దోష నువ్వు వెళ్ళి దొంగతనం చేస్తే దోషం నువ్వు వెళ్ళి అబద్ధాలు చెప్పి ఇతరుల్ని బాధ పెడితే దోషం అర్చన దేవతారాధన ఎంత మంచిది ఆ దేవతారాధన యొక్క గొప్పతనం అర్థం కాకనే ఇలా మాట్లాడతారు అసలు మనం దేవుణ్ణి ఆరాధించట్లేదండి ఇంకా కీలకమైన అంశం ప్రకృతిని మనం అక్కడ ఆరాధన చేస్తున్నాము చెప్తాను వస్తుంది గీతలో కాబట్టి ఈ రోజుకి నేను ఈ రోజుకి ఆరాధన ఈ రోజుకి కాదు ఎప్పటికీ భగవంతుడు నాకు అనుగ్రహం ఇవ్వాలి కానీ వదిలిపెట్టదలుచుకోలేదు నిరంతరం చేస్తూ ఉంటే ఆనందం అదొక ఆనందం తింటే కడుపుకి ఎంత ఆనందమో పడుకుంటే హాయిగా ఎంత శాంతో అలానే మేలుకున్నప్పుడు కూడా భగవద్ ఆరాధన నామ సంకీర్తన జపం ఆనందాన్ని ఇస్తుంది నిరంతరం చెయ్యండి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆయన ఓహో ఆ బ్రహ్మస్థితి ఆ బ్రాహ్మీస్థితి అంత గొప్పదండి అది సమస్తానికి కూడా అధిష్టానమై ఉందండి సమస్తానికి అధిష్టానమై ఉందా అబ్బా ఎలా ఉందండి అది అన్నిటి లోపలుందండి కాదు స్వయమంతర్బిర్వ్యాప్య భాయన్నఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వన్నిహి ప్రతప్తాయసపిండవత్ ఎంత అమోఘమైన స్టేట్మెంట్ చూడండి స్వయం అంటే స్వప్రకాశమైనటువంటి ఆ బ్రహ్మ అంతర్బి వ్యాప్య అఖిలం జగత్ ఈ జగత్తుకి చూడండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి అంతర్బహిహి వ్యాప్య ఇప్పుడు ఈ శరీరం ఉంది దీని లోపల ప్రాణం ఉందా దీని బయట ప్రాణం ఉందా లోపల బయట ప్రాణం ఉందని అంటే ఏంటి చెప్పండి అడ్డు ఏంటి చెప్పండి ఈ చర్మమే అడ్డు అంతేహే ఈ చర్మం ఒక్కటే అడ్డు సో ప్రపంచాన్ని వ్యక్తిని వేరు చేసేది ఏంటి ఒక చర్మమే ఇప్పుడు ఇది ఒక పెద్ద హాలు దీంట్లో ఇలా ఒక గోడ కట్టాం దానిలా ఇలా డివైడ్ చేసి తలుపులు పెట్టాం ఏమిటి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అంటున్నాడు ఇంకో చిన్నది కట్టాం సిక్స్ ఏమండి ఇది టాయిలెట్ అండి అన్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ టాయిలెట్ అండి సిక్స్ ఇంకోటి కట్టాం ఏంటి త్రీ కట్టి దేవుడి ఫోటో పెట్టి దేవుడి గది అండి దేవుడి ఇది ఈశాన్యంలో పెట్టామండి అంటారు ఇంకో దగ్గర చిన్న గది కట్టారు 8 బై టెన్ ఏదో కట్టారు ఇది కిచెన్ అండి అన్నారు చూడండి నిజంగా చూస్తే ఒక్కసారి ఈ భేదాలన్నీ గోడలు కట్టారు ఈ గోడలన్నీ కట్టక ముందు మామూలుగా బేస్మెంట్ లెవెల్లో ఉందనుకోండి అక్కడ ఏమున్నాయి ఏం లేవు ఈ మాస్టర్ బెడ్రూము ఈ కిచెను అని ఏంటి దేని ఈ విభజన గోడల వల్ల నిజంగా గోడలు తీసేయండి అంత ఫ్లోరింగ్ ఒకటే అంత భూమి ఒకటే భూమిలో మాస్టర్ బెడ్రూము లేకపోతే కిచెను ఇది టాయిలెట్ ఇది దేవుడు ఈ భేదాలు ఉన్నాయా ఆ గోడల వల్ల ఇది రూము ఇది హాలు ఇది కిచెను ఇది వంటగది ఇది పడుకునే గది ఈ భేదాలు దేంట్లో వచ్చింది గోడల వల్ల పోయినా గోడలకేమైనా తెలుసా ఆ గోడలకి తెలియదు ఎక్కడుంది భేదం బుద్ధిభేదం అందుకనే నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగీనాం ఇంకా అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇంకా ఘాడంగా ఉండి భగవంతుడంటే ఇదే ఈ రాయదేవుడు అనుకున్నాడు అనుకోండి ఒరే ఈ రాయి దేవుడు కాదరా అని తిట్టకండి వాడి బుద్ధిలో ఇంకా రాయి స్వరూపమే ఉంది ఆ స్థాయిలో వాడు అర్థం చేసుకున్నాడు చెప్పండి ఆ ఒరే కనీసం వాడిని బాగా మనం పొగడాలి ఎందుకంటే చచీ ఈ రాయి దేవుడేంటండి అని తిట్టే నాస్తికుడి కంటే ఎంతో కొంతమేలు వీడు ఆ దారులు పడ్డాడు మొత్తం మీద ఇప్పుడు వాడిని ఆరాధన చేయమనండి వాడు ఆరాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఆ రాయే వాడికి ఒకరోజు జ్ఞానాన్ని ఇస్తుంది వాడికి ఏమనిపిస్తుంది ఇదేంటి భగవంతుడు అంటున్నావు దీన్ని పట్టుకుని భగవంతుడు అంటున్నాం ఏంటి ఇది కాదు వేరే ఏదో ఉండాలి ఏదో శక్తి ఉండాలి ఈ రాయి ఏంటి పట్టుకొచ్చాడు శిల్పి చెక్కాడు ప్రతిష్ట చేశారు బ్రాహ్మడు ఇది దేవుడేంటి ఇది మనిషి పెట్టింది కాదు కానీ ఇక్కడేదో శక్తి ఉంది కానీ ఆ శక్తి అలా వచ్చింది దీనికి ఈ రాయికి కూడా ఆ శక్తి ఏదో వచ్చింది ఆ శక్తే దేవుడు ఆ శక్తి ఏమిటి మొదలవుతుంది విచారణ మొదలైనప్పుడు పదార్థం పోతుంది ఏం మిగులుతుంది యదార్థం మిగులుతుంది వస్తువు పోతుంది ఏం మిగులుతుంది వాస్తవం మిగులుతుంది రూపం పోతుంది ఏం మిగులుతుంది స్వరూపం మిగులుతుంది కాబట్టి ఇక్కడ అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతం వెంటనే ఆ శబ్దం వాడింది ఉపనిషత్ అంత బహి తత్ ఎవరు ఆ నారాయణ వ్యాప్య సర్వం తిష్టతి అంతటా వ్యాపించి ఉన్నాడు లోపల వాడే బయట వాడే ఈ లోపట బయట అని ఎందుకు వచ్చిందండి చెప్పండి ఇంటి బయట ఇంటి లోపల అన్నారు ఏమిటి వాట్ మేడ్ దట్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ వాట్ ఈస్ ది డివిజన్ ఒక చిన్న గోడహ అలాగనే ఇదిగో ఈ చర్మం ఇది అడ్డు ఈ చర్మానికి లోపల అంతా కూడా నేను అనుకుంటున్నాను ఈ చర్మానికి బయట అంతా కూడా ప్రకృతి అనుకుంటున్నాను నిజానికి ఈ చర్మాన్ని తీసేస్తే మొత్తం ఉండేది ప్రకృతే అసలు ఈ చర్మం కూడా ప్రకృతే కదా కాబట్టి లోపల బయట అనేటువంటి ఈ రెండు భావాలు అజ్ఞానం వల్ల ఉందే తప్ప నిజానికి చర్మమే తప్ప చర్మాన్ని తీస్తే మర్మమేంటి అంతటా ఏకమై ఉంది మొత్తం ఒకటే కాబట్టి అంతహా బహి శబ్దాలు వాడద్దు అందుకనే అవ్యయం అనంతం అనంతం అంటే నా అంతహ విద్యతే అబ్బాయి లోపల బయట అంటే మళ్ళీ అది అంతమైపోతుంది లోపల ఉన్నాడండి బయట కూడా ఉన్నాడండి మధ్యలో అనాది మధ్యల ఇండువాడెవ్వడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మధ్యలోను ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడండి అందుకనే అనంతం అవ్యయం చూడండి వ్యయం లేదు లోపలన్నా విందాక ఈ శరీరం పడిపోతుంది ఆ ప్రకృతి పడిపోవచ్చు బయట పడిపోవచ్చు లోపలిది పడిపోవచ్చు కానీ పరమాత్మకి పతనం లేదు కాబట్టి అఖిలం జగత్ అంటే జగత్ అనంటే ఇంకేమీ లేదు బుడగ జగత్ అంటే రకరకాల బుడగలు ఆ బుడగలన్నీ ఏంటి నీరే ఆ బుడగ రకరకాలుగా కనిపిస్తుంది కానీ యదార్థానికి నీరే బ్రహ్మ ప్రకాశతే వహ్నిహి ప్రతప్తాయస పిండవత్ ఇక్కడ ఒక మంచి ఉపమానం ఇస్తున్నారు ఆయన ఒక ఇనుప బంది ఐరన్ బాల్ దాన్ని తీసుకెళ్లి పెద్ద నిప్పుగోళల్లో వేశాడు వాడు నిప్పుగోళల్లో వేస్తే ఏమైపోయింది తెలుసండి అది వేడెక్కి వేడికి వేడెక్కి వేడికి వేడికి వేడెక్కి ఏమైపోయింది తెలుసండి దానిలా ఇలా లాగాడు అది కూడా నిప్పు బంతిలాగా వచ్చింది ఇప్పుడు ఇనుపుతనం కనిపించట్లేదు ఎలా ఉంది అది ఎర్రగా ఉంది ప్రకాశిస్తుంది ముట్టుకుంటే అయ్యో నిప్పు కూడా కాలుతుంది అది ఇప్పుడు బయట దాన్ని పగలగొట్టి చూడండి లోపల కూడా అగ్ని బయట కూడా అగ్ని బయట లోపల అని కాదండి సమస్తము అగ్నిమయమైపోయింది ఇంతకు ముందేంటి అయోమయం అయోమయం అంటే అయోమయం ఏంటి అయోమయం అంటే ఏంటి ఏమిటోనండి అయోమయం అంటే గందరగోళం అండి అయోమయం గందరగోళం కాదండి అయోమయం కాదు ఇది అయహామయం అంటే ఇనుప రేణువుల చేత మయమై ఉంది ముద్దగా కనిపిస్తుంది ఇప్పుడు ఏమైంది అగ్నిమయం ఇంతకు ముందు అయోమయం ఇప్పుడేంటి అగ్నిమయం అంతా నిప్పుందండి ఇప్పుడు అంతా నిప్పేనండి ఇది చూడండి ఆహా ఇది ఇనుమురా ఇనుమండి ఊరుకోండి నిప్పండి బాబు కాల్చేస్తుంది దాన్ని తీసుకెళ్ళి నెలలో పడేయండి ఒక ఐదు ఆరు గంటలు ఉంచేయండి తీసుకురండి ఇప్పుడేంటి అయోమయం ఇదే అయోమయం ఇప్పుడు నిజమైన అయోమయం గందరగోళం అర్థమైందా కాబట్టి ఆ ఎలాగండి ఆ ఇనుమ్ముని అంతలాగా వ్యాపించింది అగ్ని అంటే గుర్తు అగ్ని వ్యాపించడం అంటే అగ్ని యొక్క సంపర్కం వల్ల ఇనప రేణువులు ఉన్నాయి కదండి అన్ని ఇనపరేణువులే ముద్దగా కనిపిస్తుంది అదంతా ఒకటై ఉంది మాసై ఉంది అది ఇనపరేణువులే అన్నీ ఆ ఇనుము యొక్క రేణువు లోపల అంతటా మొత్తం వ్యాప్తి చెంది ఆ అగ్ని బయట లోపల అణు అణువు కూడా కాల్చేసిందనమాట అలాగనే పరమాత్మ కూడా సమస్తము తానే ఉన్నాడు సమస్తము తానే అయి ఉన్నాడేంటి తనే ఈ జగత్ అనేది ఒక బుడగలాగా పుట్టింది అది పగిలిపోతుంది కల్పన ఆహా బాగుందండి అంటే ఇంకా పరమాత్మ తప్ప రెండోది లేదంటారా పరమాత్మే సత్యం అంటారు ఇంకా రెండోది లేదంటారా హెండవది అనేది లేదురా అబ్బాయి ఉండేది పరమాత్మ ఏకహా ఈ శ్లోకం నుండి ఇంక శంకర్లు వారు అద్వైయస్థితిని అద్వైతామృతాన్ని ఇక్కడ కురిపిస్తున్నారు ఎందుకంటే ఇంకా ఎండింగ్ కదండి ఆఖరు కదా ఇంక ఆఖరి ఆఖరికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఉత్సాహం ఇంకా ఆయన సమస్తాన్ని తీసుకొచ్చి గుప్పిస్తున్నాడు అనమాట చూడండి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం ఎవరికో ఏదో అన్నదానం చేస్తున్నాం ఉదయం నుంచి పెడుతున్నాం ఇంకా అయిపో వస్తుంది అనుకోండి పదార్థం లైన్లో ఉన్నారనుకోండి ఓహో తోసేస్తాం మొట్టమొదటి కొద్ది కొద్దిగా పడితే ఓహో అందుద్దో అని ఇప్పుడు ఏంటైపోయింది పది మంది ఉన్నారు ఉండి ఉంది పదార్థం ఏం చేస్తాం ఇంకా పెట్టవు పెట్టు తినవయా ఏం నీదేం పోయింది తిను శుభ్రంగా తిను అంటాం అదే మొట్టమొదటి వాడికి అలా పెడతావాసరి పెట్టి మళ్ళీ కావాల్సిన పెడదాండి ముందు వెళ్ళండి అలానే ఇప్పుడు అయిపో వస్తుంది సబ్జెక్ట్ అయిపో వస్తుంది అంటే కాగితాలు అయిపో వస్తున్నాయి కానీ ఎక్కువ ఉంది పదార్థం అయిన దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కువ ఎక్కువ పెట్టి వడ్డిస్తున్నారు అనమాట ఆయన ఇంకా అసలు నిండిపోవాలి వాడు ఇంకా ఇంకా అసలు పరిపూర్ణమైపోవాలి పరితృప్తుడైపోవాలి ఇంక అసలు ఇంకా పరిపూర్ణ ఆనందం అయిపోవాలి వాడు ఇంకా అద్వయ ఆనందం అయిపోవాలి అందుకని ఈ రాబోయే శ్లోకాలలో ఆయన మొత్తం మొత్తం గుప్పించేస్తున్నా మొత్తం తోస్తున్నారు ఆయన ఎందుకని ఇప్పుడు ఆల్రెడీ తోసేశారు ఎపోయింది బాబోయ్ ఇంకొద్దండి బాబోయ్ అన్న కూడా ఒప్పుకోరు చూడండి అరీ తేడా ఇప్పుడు అన్నం తిన్నారా పెట్టేశారా శుభ్రంగా తిన్నారా మళ్ళీ పెడితే ఏంటండి బాబు తిన్నాం కదండి నా గురించి ఏదో కొద్ది పెట్టండి ఏదో స్వామీజీ అంటున్నారు ఇంకా తింటారు మళ్ళీ తినేసి కడుక్కున్న తర్వాత బాబు ఇంకొకసారి ఏంటంటే మీరు స్వామీజీ అయితే ఏంటండి హింసాలు పెడతారు హింసాలు తింటారు ఏదైనా కడుపు లేకపోతే గంగాళమా ఉన్నా ఊరుకోండి అంటారు అదే జ్ఞానానికి పరిమితి లేదండి ఎంత స్వీకరిస్తున్న ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఇంకా ఎంతైనా ఎంత ఎంతైనా ఎందుకు తెలుసండి జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున ఒక యజ్ఞగుండలో అగ్ని వెలుగుతుంటే అందులో సమిదలు వేస్తున్నాం అనుకోండి అది చాలా అనదు అలాగనే లోపల ఏం జరుగుతుంది జ్ఞాన యజ్ఞం జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది మీరు ఇక్కడి నుంచి ఎన్ని సమిధలు వేస్తున్నా ఎన్ని శ్లోకాలు వేస్తున్నా అదేం చేస్తుంది ఆహా ఆహా చెప్పండి స్వామీజీ ఇంకా ఇంకా చెప్పండి స్వామీజీ బా ఆహాహా అంటారా లేదా ఇది అంతే ఎన్ని వేస్తున్నా తింటూ పోతుంటుంది ఇప్పుడు నేను ఆపేసిన తర్వాత ముప్పై తర్వాత వెళ్ళిపోయాను అనుకోండి మళ్ళీ మీరు మీ స్థితిని పడేసుకోకండి మళ్ళీ ఆ జ్ఞానం వేసేవారు ఎవడనుంచి వేస్తూ ఉంటే అబ్బా ఏండి ఆయన వేసిపోయాడు మీరు మాకు చిత్రకూటల్లో హోమం జరిగేది గుర్తుందే అలా రఘునాథ్ శర్మ గారు వాళ్ళు కూర్చునేవారు ఇప్పుడు అగ్నికి ఏం పోయిందండి వీళ్ళు వేస్తుంటే తింటూ పోతుంటారు రాత్రి పగలు వాళ్ళు కూర్చునే వాళ్ళు పాపం పెద్దవాళ్ళు ఆ పండితులందరూ రిటైర్డ్ పీపుల్ కదా అరవై ఐదు ఏళ్ళు వాళ్ళు కూర్చుని ఒకసారిగా చేసి లేచేవారు ఇంకొకటి వచ్చేవారు పాపం ఇంకొక పండితుడు కూర్చునేవాడు ఈయనొచ్చి స్వాహ స్వాహ స్వాహ రామాయ స్వాహ రామాయదన్నమ్మ తతోయు తో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏ శపదమన్ వేష్ం చారణాశ్చర్యతేపది ఓం శ్రీ రామాహా రామాయదనో ఇది వేసేవారు మళ్ళీ ఈ సర్గైన తర్వాత ఈ లేచేవాడు అప్పఅ కానీ ఆ అగ్నిముటుకు వాడు ఎప్పుడూ లేవడం వాడు అలానే కూర్చొని చూసేవాడు వీళ్ళందరూ మారి మారి మారి మారిపోయి మారిపోయి వేస్తున్నా వాడు అలాగనే వేసే ఇంకా పెరుగుతున్నాడు వాడు ఇంకా రుచ్చిపోతున్నాడు ఇంకా ఇదైపోతున్నాడు వీళ్ళు వేసి వేసి సాయంత్రం దాకా సాయంత్రానికి ఆజ్య పూర్ణాహుతి ఇచ్చి అయ్యి బాబు మా అయ్యే పరిస్థితి కాదు ఈ మా పిండాలన్నీ అరిగిపోయేలా ఉన్నాయి అని చెప్పి సాయంత్రం వరకు కొన్ని సర్గలు పెట్టుకుని చేసి పెద్ద పెద్ద దొంగలు అందులో పెట్టి బాబు రాత్రికి అడ్జస్ట్ చేసుకు ఉదయం మళ్ళీ వస్తాం ఇది మెల్లవెల్లగా తింటుంటే ఒకసారి తినేసి కూర్చున్నామంటే మేము ఉండం మేము పడుకుంటాం అని పెద్ద దొంగలు అందులో వేసి వాళ్ళు వచ్చేసేవారు వచ్చి స్నానం పానం చేసేదో చేసి ఇంకా హాయిగా ప్రవచనించి పడుకునేవారు మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ ఆచమ్యాకేశయ స్వాహ నారాయణ స్వాహ మాధవవాయస్వాహ రామాయణ ఏతత్ సర్గ ఏతాని సర్గాని పారాయణ జపహోమాఖ్యం కర్మ కరిష్య సంకల్పం చేసుకుని మళ్ళీ శ్లోకాలు చెప్పి స్వాహ అంటే వాడు ఆహా వెరీ గుడ్ రాత్రి తిన్నాను ఇంకా అయిపోతుందేమో అని భ్రమపడ్డాను వచ్చేసారు మీరు పోనీ వేయండి ఇంకా వేయండి అంటే వాడు పడుకోడం ఇది అది ఆకదది మనమే దాన్ని ఆఖరికి ఏం చేయాలి ఒకరోజు పూర్ణాహుతి పెట్టుకుని ఆపి బాబు మాకింక స్థామతి లేదు మాకు శక్తి లేదు మమ్మల్ని వదిలేయి ఇంకా మమ్మల్ని వదలకపోతే మేము కాలిపోవాలి అందులో పడిపోవాలంతే మనం పడిపోతే మట్టుకు ఊరుకుంటాడా ఇంకా బట్ట ఎవరిన పడేయంటాడు వాడు ఇలా సమస్త లోకాలని మింగుతూ పోతాడు అది అగ్ని స్వరూపం అందుకనే దానికి పేరు అనలహ అందుకనే కృష్ణుడు జ్ఞానాగ్ని లోపల జ్ఞానం అనే అగ్ని ఒక్కసారి మొదలైందంటే ఆ యజ్ఞం వేస్తూ పోతుండాలి దానికి సమిదలేంటి జ్ఞానాగ్నికి సమిదలేంటి కర్మాగ్నికి చెట్లు సమిదలవుతాయి జ్ఞానాగ్నికి సమిదలేంటి గ్రంథాలే వేసేయడమే ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి వేసుకుంటూ పోవడమే ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటి వేసుకుంటూ పోవడమే భగవద్గీత వేసాయి ఉపనిషత్తులు వేసాయి బ్రహ్మసూత్రాలు వేసేయి ఆత్మబోధ వేసేయి వివేక చూడమని వేసాయి అన్నీ అన్నీ వెళ్ళిపోయాయి అన్నీ వెళ్ళిపోయాయి అన్నీ వెళ్ళిపోయాయి అన్నీ వెళ్ళిపోయాయి ఏదో ఒక రోజు ఇంకా పూర్ణాహుతి ఎప్పటి వరకు ఆఖరికి కదండి పూర్ణాహుతి చేస్తారు అంతా అయిపోయిన తర్వాత పూర్ణాహుతి అలాగనే ఇది కూడా చిట్ట చివరికి పూర్ణాహుతి ఎప్పుడు ప్రాణం వదిలి వెళ్ళేటప్పుడు పూర్ణాహుతి బాస్ అంతవరకు యజ్ఞం చేస్తూ పోస్ కాబట్టి ఇక్కడ శంకర్లు కూడా ఏం చేస్తున్నారు పూర్ణాహుతికి ఏం చేస్తారండి మిగిలిన ద్రవ్యాలు అన్నీ కూడా వేసేసి ప్లేట్లో ఓ అన్నీ ఎక్కువ ఎక్కువ ఎక్కువ ఎక్కువ వేసి మామూలుగా రోజు ఆహుతి చేయటప్పుడు నెయ్యి ఏం చేస్తారు కొద్ది కొద్దిగా వేసుకోండి నీ ఎక్కువ ఆశ వాడేకండి ఇగో హవిష్య కూడా కొద్ది కొద్దిగా వేయండి అంటారు కానీ పూర్ణాహుతి కొద్ది మొత్తం ఎన్ని లీటర్లు ఉంటే అన్ని లీటర్లు పోసి అన్ని వేసి కురుడి లేసి అవేసి వేసి పట్టుబట్టలు అన్ని మొత్తం ఇలా వేస్తారు పూర్ణాహుతికి ఇలా పట్టుకొస్తారు సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త సప్తధామ ప్రియాని సప్తహోత్రా సప్తా యజంతి సప్త యోనిరావృణస్వా ఘతే నస్వాహ పూర్ణాహుతి ముత్తమాంజుహోతి సర్వం వై సర్వమేవాప్నోతి అతో ఇయం వై పూర్ణాహుతి అశామేవ ప్రతి తిష్టతి వసోర్ధారా ఆంజుహోతి చూడండి మొత్తం వేసేస్తాడు అందులో ఉన్న ఆజ్యము అన్నిటినీ వేసేసి ఊహేస్తాడు ఆ అంటాడు అలానే ఇక్కడ శంకరులు కూడా పూర్ణాహుతి చేయబోతారు ఎప్పుడూ రేపు పూర్ణాహుతికి వస్తారా మీరు యజ్ఞమంతా విన్నా వినకపోయినా చూసినా చూడకపోయినా పూర్ణాహుతి రోజు వచ్చి కూర్చుని చూసేసి అది పెట్టుకున్నారనుకోండి రక్ష అయిపోయింది అంతే అలాగే రేపు పూర్ణాహుతి మీకు రక్ష కూడా ఇస్తాడై కాబట్టి రేపు రండి తప్పకుండా పూర్ణాహుతి చేసుకుందాం హరి ఓం తత్సతం